ప్రార్థన చేస్తాము ప్రార్థన చేస్తాం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడ నీకు వణాలేసా అబ్రహామి శాఖ యాకూబ్ల గొప్ప దేవ కృపాసక్తి సంపూర్ణ జీవం వల్ల తంది నీకి స్థుతుడు స్తోత్రమైన గొప్ప ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టినారనైనా దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభావ మీ నూతనమైన కృపలు మాకు అనిగిరించినయన నీకే వందేసయ్య నీకే కృతజ్ఞతలు నీకే స్థుతులు శ్రోతలు అర్పించుకున్నారన్న సస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్వ మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునగా హలియ నైనా నా ఇక మధ్య కాణి సమయంలో ప్రభావ మీకు సన్నిధ్ఞాన ప్రభావ మీరు మాత్రం మాట్లాడండి ఎన్నో మాకు అనుగ్రహించండి ప్రభావం త్వరగా నడిపించండి రాత్ర ఈ వాక్యం చేతి మేము బలపరచబడాలా మా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయండి సంపూర్ణంగా ప్రముఖ కోరికి సాగిపోయి బిడల్గా మమ్మల్ని తయారు చేయండి ప్రభావ ఏ నిమిషంలో ప్రభావ చింతకుండా ఏ నిమిషంలో మేము భయపడుకున్ననైనా విశ్వాసం మీ వైపు చూస్తూ మా ముందు నుంచి పడిన గురి అడ్డకు మేము పరిగెత్తాలా నా తన్ను ఇస్తున్నటువంటి సహనం తమ మాకు అందరికి అనుగురించి ఓర్పు స్థానంగా ఇచ్చేయండి ఈ శ్రమంలో ప్రతిదీ సహించాలా జయించాలా ముందుకు పోవాలా ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపించి మీ నూతనమైన పర్షనాత్మ నడిపించండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ శాసన ఈ అరధంతలో మీరే ఆధిపత్యం నడిపించండి ప్రభావ నా దేవ ప్రభా పాటలదారు మైపు వాక్యం మీద మాట్లాడి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని ఈసుక్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి పాట పాడ పాడుతున్నారు పాడు ఎవరు చేజస్సులో నివసించు నాయ మీపించలేని తేజస్సులు నివసించు నా ఏసయ్యా నీ మహిమను దరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నే నే మౌ దునో ఏ మౌ దునో నేనే మౌ దునో మౌ దునో నేనే మౌ దులో మౌ దునో నే మౌ దునో ఎవరు సమీపించలేని తేజసులో నివసించునాయ్యా ఇహలోక వందాలు మరచి నీయదుటే నేను నిలచి ఇహలోక వందాలు మరచి నీయ దుటే నేను నిలచీ నీ విచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతూ నివిచు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతు పరవశించు వేలా ఏ మౌదులో నేనే మౌదు మౌదు నేనే ఎవరు సమీపించలేని తే చేస్తులు నివసించున్నా ఏసయ్యా పరలోకమహి మనుతలచీ మీ పాద పద్మములపై ఒరిగి పరలోకమహి తలచి ీపాద పద్మములపైరిగి పరక సైన్య సమోహాలతో కలసి నిత్యారాధన నీచేయు ప్రశాంత వేలా పరలోక సైన్య సమోహాలతో కలసి నిత్యారాధన నీచేయు ప్రశాంత వేలా ో నేనే మౌ దునో ఏ మౌ నేనే మౌ ఏ మౌ నేనే మౌ దులో ఏ నేనే మౌ దును సమీపించలేని తే నివసించు నా జయించిన వారితో కలసి నీసింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీసింహాసనమునే చేరగా ఎవరికి తెలియనివో క్రొత్త పేరుతూ నిత్య మహిమలు నన్ను పిలిచే ఆశుభవేలా ఎవరికి తని అని వా క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆశుభవేలా ఏమౌదు నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును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 ప్రకటన గ్రంథం నుంచే చూస్తాం బ్రద నిన్నది నాపినదే కొనసాగించుకుందాం ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయంలో మనం ఆరంభించిన నిన్న మరి కొంత దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ లేక ఉపోద్ఘాతాన్ని మనం చూడబోతున్నాం ప్రార్థన చేస్తాం పరశుధుర భదేవా మీకు వననాలు వేసయ్యా కృపా మయుడ మహోన్నతడాగా తండ్రి మీకే వందనాలు తండ్రి ప్రభావ నిన్న దినం తండ్రి ప్రకటన గ్రంథం ఆరో అర్ధ్యాన్ని మేము ధ్యానించినాం ప్రభావ ఆరంభించుకున్నాం నేను మరి కొన్ని విషయాలు మాతో మాట్లాడండి బలపరచండి దిస్థిరపరచండి మేము ఉంటుంది మహాశ్రమల కాలం ఎప్పుడూ జ్ఞాపకం చేస్తున్నారు మీరు నన్ను కానీ చాలా మంది శ్రమలు ఇంకా రాబోతున్నాయి భవిష్యత్తులో అనుకున్నారు కానీ ప్రభా అది ఆల్రెడీ వచ్చి ఎంతో కాలమైందని కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు అది వారి మీదకి వచ్చేంత వరకు వాళ్ళు గ్రహించలేకపోయినారు ప్రభ ఓ వారి పట్ల మేము వ్యసనపడతలేం కనికరం చూపించామని ప్రార్థిస్తున్నాం విగ్రహించి ప్రభావ ఏ రీతిగా శ్రమాలను తప్పించుకోవాలో ఆ రోజులలో మీరు మార్గాలు చూపించినారు అవును ప్రభ ప్రతి శ్రమను తప్పించుకోమన్నారు నాయన ఆ తెగుళ్ళు పది తెగుళ్ళు ప్రభా ఇసల్ఫలు తప్పించుకున్నారు కానీ ఈ లోకస్తులు వాటికి బానిసలైపోయినారు ప్రభా ఇసలో ఏ తెగులు వాళ్ళని ముట్టలేదు ప్రభా ఏ తెగులు మిమ్మల్ని సమీపించదు అన్న విషయాన్ని వాళ్ళకి స్వీకరించినారు ప్రభా ఆ వాగ్దానాన్ని స్వీకరించినారు కాబట్టి ఆ తెగులు వాళ్ళ దగ్గరికి రాలేదు కాబట్టినైనా మేముంటుంది కూడా ఐగుప్త కాలం మహాబులోని కాలంలో మేము ఉంటున్నాం అది కూలిపోయిన కూలిపోయినని రెండుసార్లు మా జ్ఞాపకం చేసినారు తండ్రి ఇది త్వరలో కూలిపోయే స్థితికి సిద్ధమవుతుంది ప్రభా కాబట్టినైనా వాటితో మాకే పని లేదు అందులో మీ యొక్క తన మళ్ళీ బిడ్డలున్నారు తండ్రి వారి కొరకు మా యొక్క పని వారిని ఏ రీతి కన్నా మీ జంతకు నడిపించాలా అదే మీరు మాకు ఇచ్చిన పని ప్రభా కాబట్టి స్వార్థము దాని అపేక్ష మా సొంత క్రియలు కాకుండా ప్రవా ఇతరుల బాగోగులు కూడా చూసుకుంటే సేవలు మనల్ని నడిపించమని ముఖ్యంగా తండ్రి ప్రకటన గ్రంథంలోని ఆర అద్యాన్ని మేము ఆరంభించుకుంటుండగా అందులోని విషాలు మాకు బయలుపరచండి అవును ప్రభ ఎన్నడూ చూడని విధానంగా మీరు మాకు చూపిస్తున్నారు వీటిని గ్రహించి ముందు పోయలాగా సాయపడమని ఉంటున్న బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించమని వారి కుటుంబాలలో శాంతి సమాధానం దయచమని ఏసుక్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయాన్ని మనం ఆరంభించుకున్నాం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము స్థితపాటుకు సంబంధించిన మనం తీసినాం కొన్ని వారాల క్రితం శ్రమలు ఆరంభానికి ముందు స్థితపరుస్తున్న దేవుడు ఏ రీతిగా వాటిని మనం తప్పించుకోవాలా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించి ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి దాని ప్రకారంగా జీవించిన వాడిని ఆయన కాపాడుతా అన్నాడు ఆశీర్వదిస్తాన్నాడు దాన్ని ఏ రోజు తృణీకరిస్తారో అందులో ఉన్న ప్రతి తెగులు వారి మీదికి వస్తుందన్నాడు ఈరోజు జరుగుతుంది అదే ప్రపంచంలో మనల్ని ఎప్పుడో దేవుడు హెచ్చరించండు సిద్ధపరిచిండు కొన్ని వందల రికార్డింగ్స్ దానికి సాక్ష్యమిస్తున్నాయి అవి విన్నవాడు దాన్ని స్వీకరించిన వాడు కాపాడబడ్డవాడు వాటిని వినేసి విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు దానికి బానిసవుతా ఉన్నారు ఎందుకంటే నిర్గమ్మ మనం చూసినాం దేవుడు అవన్నీ హెచ్చరించి నేను మీతో నిబంధన చేసుకున్నాను ఆ నిబంధనని మీరు మీరితే మీదికి శిక్ష వస్తుంది ఆయన మనిషి కాదు వాటిని మీరడానికి ఆయన మనిషి మీరినట్లు మనం చూస్తున్నాం కానీ మన మనకు మటుకు దేవుడు వాటిని ఆజ్ఞాపించండి మీరు ధర్మశాస్త్రం లోపల ఉన్నవాళ్ళు నాలో దాచబడ్డ వాళ్ళు ఎందుకంటే ఈశ్వర్య ధర్మశాస్త్రం దాన్ని నిర్వర్తించిన వాడు ఆయననే కాబట్టి ఆయనలో మనము భద్రపరచబడ్డ వాళ్ళం కాబట్టి మనము వాటిని ధృవీకరించలేదు పది ఆగిలు మనం కూడా నీ పొరుగువాంది ఏది ఆశించకూడన్నాడు ఈరోజు క్రైస్తవులు ప్రతిదీ పొరుగువాంది ఆశిస్తారు వాళ్ళ ధర పద పది ఆగిలలో ఒక ఆగ్యం కదా నీ పొరుగు ప్రేమించమన్నాడు నీ పొరుగు ఏది ఆశించకూడదు వాళ్ళ దొంగిలో అన్నాడు వెవి నరహత్య చేయకూడన్నాడు వ్యవిచరింపకూడ అన్నాడు ఇవన్నీ పొరుగు వానికి సంబంధించినవి కదా అందుకే నిన్ను వాళ్ళ నీ పొరుగు నీ పొరుగు ప్రేమించినప్పుడు వాడిని ఏది ఆశించవును వానికి ఉల్టా ఇస్తావు ఇంకా ఎందుకంటే ఆశ్రయింపబడ్డవాడే లేని వానికి ఇస్తాడు ఎవరైనా దగ్గరికి వచ్చి బ్రదర్ నాకు అది అంటే వానికి ఆశ్రయం లేనట్టే కదా నేను తలలాగా పెడతాడు తోకలాగా పెట్టడు కానీ తోకలాగానే తయారైనావంటే తలలాగా ఉన్న దగ్గరికి వెళ్ళి నువ్వు పొందుకుంటున్నావు గొప్ప గొప్ప సేవకులు మనుషుల దగ్గర అడుక్కుంటూ ఉంటారు ఎందుకంటే మనుషులను ఆశ్రయించండి దేవుడు సేవకులను ఎందుకు ఆశ్రయించలే సేవకుడు ఇతరులకు ఇవ్వాలి కదా ఇప్పుడు ఉదాహరణకి కాపరి అంటే అర్థమేంది కాపరి గొర్రెలను కాసేవాడు గొర్రలని పచ్చిక బయళ్ళకి తీసుకొని పచ్చిక మేపించేవాడు శాంతికరమైన జిల్లంలో దగ్గర మంచిగా తాగిపించాలా కానీ ఈరోజు గొర్రెల మీద మేయడము జరిగిపోతుంది కదా గొర్రెల నుంచి ఆశిస్తున్నాడు కానీ గొర్రెలకే మెటెన్స్ ఇతరులు ఎందుకంటే ఇదంతా మిల్కీ సెదక్ క్రమం ని విడిచిపెట్టిన జీవన విధానం చివరికి అంత అక్కడికే వస్తుంది ఎప్పుడైతే మనము మిల్కీ సెదక్ యాజకత్వంలో ఉండమో ఆటోమేటిక్ నువ్వు ఆహారం యాజకత్వం లేక లేవి యాజకత్వంలోనికి వెళ్ళిపోతావు ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే నేను ఈ లోక ఈ లోకస్తుని కాదన్నాడు మీరు కూడా ఈ లోకస్తులు కాదు కాబట్టి మీరు ఈ లోకస్తులు కారు కాబట్టి వీటితో మీకే పని లేదు ఈ లోకస్తులు ఏం చేస్తారంటే ఈ లోకంలో ఏం జరుగుతుందో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఉదాహరణకి ఎర్లీ మార్నింగ్లో వేస్తే న్యూస్ పేపర్ చదవాలా టీవీ ముందు కూర్చొని అవన్నీ ఏం జరుగుతుంది ఎంతమంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు ఎంతమంది చస్తున్నారు ఎంతమంది బ్రతుకుతున్నారు ఇదంతా ఈ లోకపు ఇన్ఫర్మేషన్ అవన్నీ అబద్ధాలని కూడా తెలుసు మనకి పాలిటీషియన్స్ ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అథారిటీ ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇవన్నీ లోకానికి సంబంధించిన విషయాలు వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ లోకస్తులు కాబట్టి నువ్వు ఈ లోకస్తుని మీకు కాబట్టి వీటికి ప్రాధాన్యత అవసరం నువ్వు టీవీ చూడవు న్యూస్ పేపర్ చూడవు సినిమాలు తిరగవు థియేటర్లకు పోవు షికారులు తిరగవు ముస్లమ్మ ముచ్చట్లు మీకు అసరాలు ఎందుకంటే ముస్లమ్మ ముచ్చట్లతోనే ఇన్ఫెక్ట్ అయినారు అందరు ముస్లమ్మ ముచ్చట్లు ఎక్కడ గుంపులు గుమి మొత్తం ఇన్ఫెక్ట్ అయినారు ఇవన్నీ ప్రాబ్లం వాక్యానికి విరుద్ధం కదా విస్తరమైన దో విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదని వాక్యం సెలవిస్తుంది మరి ఎక్కడ పడితే గ్రూప్ గ్యాదరింగ్స్ చలమట్లు పెట్టుకున్నారు దోషం అక్కడ ఎక్కడ చీకటి ఉంటే అక్కడ తీసుకురాకింది ఎందుకంటే చీకట్లో సంచరించే తెగులు ఇది ఎక్కడ చీకటి జీవితం అంటే ఎక్కడ వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే అక్కడ దొరలిపోతుంది అది ఆ వైరస్ అందుకే నువ్వు వెలుగు సంబంధి నువ్వు ఈ లోక సంబంధి కాబట్టి నీకు ఇవేమీ వర్తించవు నువ్వు పైనవు కాబట్టి కింద చూస్తున్నావు ఈ ఇన్ఫెక్షన్స్ కింద ఉంది వైరస్ నువ్వు పైన ఉన్నావు ఎందుకు వర్తని చెప్పాలి కాబట్టి ఐదవ ఆరంభంలో మనం చూసినాం ఇది సిధపాట్ ఆరవ అధ్యాయంలో నీకు ఆహ్వానం గొరపిల్ల పెండ్లుకి నిన్ను ఆహ్వానిస్తున్నాడు దేవుడు ఆరో అధ్యాయం అంతా మనం చూసినప్పుడు మనకు అక్కడ అర్థం అవు అర్థమవుతుంటది సీతపాటుకు సంబంధించింది నిన్నటి దీని మనం మనం కొన్ని వాక్యలు చూసినప్పుడు తూర్పు నుంచి తూర్పు నుంచి ఒక గుంపు రాబోతుంది ఒక పక్షి రాబోతుంది క్రూర పక్షి అది ఈ క్రూరపక్ష వచ్చి ఏం చేస్తుందంటే నిన్ను సిద్ధపరుస్తున్న ఈ ఆరవ అధ్యాయంలో ఉన్న ఆ సిద్ధపాటును నిన్ను పొందుకొనియకుండా అడ్డగిస్తుంది ఇది తూర్పు నుంచి ఉదాహరణకి చూస్తే చెప్పాలంటే ఈ వైరస్ వచ్చింది కూడా తూర్పు నుంచే ఓ చెప్పాలంటే ఇప్పుడు మన దేశం కూడా ఉంది తూర్పులనే తూర్పు నుంచే అన్ని పోతున్నాయి బయటికి ఓ చెప్పాలంటే తూర్పు నుంచి దక్షిణకి మన ఉత్తర దిక్కు మన పడమటికి తూర్పు నుంచి పడమటికి పోతుంది ప్రపంచం అంతటా విస్తరిస్తుంది బట్ సిద్ధపడింది బయలుదేరింది మటుకు తూర్పు నుంచే కాబట్టి దేవుడు ముందుగానే ఇది రాబోతుంది అనేసి మనల్ని సిద్ధపరిచండు జాగ్రత్తగా బైబిల్ స్టేడల్లో వాళ్ళకి ఇవన్నీ జ్ఞాపకానికి వస్తాయి ఈరోజు ఇది సిద్ధపాటు అనేది కాబట్టి నీ పక్కింటి ఏం చెప్తున్నాడు నీ ఎదురింటి ఏం చెప్తుడు న్యూస్ పేపర్స్ ఏం చెప్తున్నాయో వాటికి నువ్వు చెవు పెట్టద్దు వాటికి ఎక్కువ పెట్టేసినావు నువ్వు నీ చెవులు వాకింటోడు ఆఫీస్లో వాడు మాట్లాడతాడు వీడు మాట్లాడతాడు టీవీలలో మాట్లాడతాడు డాక్టర్లు మాట్లాడతారు ఎవరు పడితే ఎవరు ప్రతి ఒక్కరు ఇంటెలిజెంట్ గా తయారైపోయి ఈరోజు ఎవరికి ఇచ్చినట్టు వాడు చెప్తున్నాడు వాట్సాప్లో వీడియోస్ పెడుతున్నారు ఎక్కడ పడితే పెట్టేస్తున్నారు ఇవన్నీ నువ్వు విని గంటలు గంటలు వాటి మీద స్పెండ్ చేసి నీ రాజు సన్నిధులను గడపలేకపోయినావు ఆయన స్వరాన్ని నువ్వు వినలేకపోయినావు ఆరవ అధ్యాయం అంతా దానికి సంబంధించి మనం చూస్తాం ఈ తూర్పు నుంచి వచ్చే క్రూర పక్షి దేనికి సంబంధించింది రీతిగా చెప్పాలంటే తేళ్లకి సాదృశ్యం అని కూడా మనకు తెలుసు అది కాటు వేయబోతుంది తేళ్లు అన్న విషయం మనం ధ్యానించినాం చాలా కాలం క్రిందట తేళ్లు నిన్నెందుకు కాటేస్తాయంటే తేళ్ల వంటి మనుషులని నేను చూపించిన ఎందుకంటే ఆ తేళ్లకి మనుషుల వంటి తలలు ఉన్నాయని కూడా నేను చూపించినాం బూరల తీర్పులో వాటికి స్త్రీల వంటి వెంట్రుకలు ఉన్నాయని కూడా చూపించినాను అంటే అది కూడా ఒక మతపరమైన జీవితానికి సాదృశ్యం అని కూడా చెప్పించ స్త్రీ అంటే మతము కాబట్టి స్త్రీ తల వెంటుకల వంటివి అంటే ముఖమేమో కాబట్టి ఆరవ అధ్యాయాన్ని మనము గణించక క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు చెప్పించాలనుకుంటున్నాను ఏంటంటే హెబిల్ రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని నేను చూపిస్తా పదకొండవ అధ్యాయము హెబుల్ రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం హెబుల్ రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండు కాదు మొదటి అధ్యాయం హెబుల్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంత మందు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఈ దినముల అంత అంటే మనం ఉంటుంది ఏ అంతము ఈ దినముల అంతం ఇది రెండు వేల సంవత్సరాల స్టార్ట్ అయింది హెబిల్ రాసిన పత్రిక ఆరంభమైన రోజు ఈ దినముల అంత ఇన్ దీజ్ లాస్ట్ డేస్ అని ఉంది ఇంగ్లీష్లో కాబట్టి ఈ దినముల అంతము మనం ఎగ్జాక్ట్లీ ఉంటుంది ఈ దినంలో అంతం అయితే ఈ దినముల అంతమందు ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ మరోసారి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా కుమారుని ద్వారా మనతో మాట్లాడం చెప్పండి ఇప్పుడు మనం అంటే ఎవరు ఇది రాసింది హెబిల్ రాసిన పత్రిక రెండవ రెండు వేల సంవత్సరాల క్రితం రెండు వేల ఈ దినంలో అంతమంది అప్పుడు స్టార్ట్ అయింది కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నట్టే నువ్వు నేను ఈ రోజున రెండు వేల సంవత్సరాల తర్వాత కాబట్టి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడే ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాల క్రితమే మాట్లాడే దేవుడిని కానీ నువ్వు వాటికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలే ఏదో ఆచారబద్ధంగా వచ్చేసి వినేసి వెళ్ళిపోయాను రికార్డింగ్స్ జమా చేసుకున్నావు అంటే నీకు తెలవం కూడా తెలియదు ఎక్కడన్నాయా రికార్డింగ్స్ మోర్ దెన్ ఐదు రికార్డింగ్స్ ఉన్నాయి చెప్పిప్పుడు నీకు అంత టైం ఉందా ఐదు రికార్డింగ్స్ వినే టైం ఉందా అవి నువ్వు పెన్ మొబైల్ ఫోన్ మెమరీ కార్డులో పెట్టుకున్నా నీకు నిజంగా అంత టైం ఉందా చూడండి మంచి టైం ఇచ్చినప్పుడు దేవుడు నువ్వు వాటిని వాడుకోలేకపోయినావు ఈ రోజు నీ మీదికి ఉపద్రం వచ్చినప్పుడు నువ్వు దాని నుంచి కాపాకలేకపోతున్నావు భయం భయం నేను వెంపడి వెంపడుస్తుంది కానీ అది నీకు అనుగ్రహించబడ్డ రోజు నువ్వు దాన్ని స్వీకరించి నీ హృదయంలో భద్రపరచుకునిటే ఈరోజు నువ్వు ఇంతగా భయపడేవాడివి కాదు శ్రమల పడవు పాలు పోయేవాడివి కావు కాబట్టి ఇక్కడ ఆయన కుమారుని ఆయన కుమారుని ద్వారా అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన కుమారుని సం కుమారునికి సమస్తమునకును వారసునిగా నియమించను ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఏసు ప్రవేశ్ సమస్తానికి వారసు అందుకే ఏసుపని మేము బడిస్తే నేను కూడా వారసు సృష్టిలో అందుకు నేను ఏసుపని మేము సంపూర్ణంగా దాని తర్వాత ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించండి ఎన్ని ప్రపంచాలు చెప్పండి ఎవరైనా చెప్పగలరా ప్రపంచము అంటే అర్థం ప్రపంచములు ఒకటి కాదు రెండు కాదు ఏస్తు ప్రభు ద్వారానే ఎన్నో ప్రపంచములు నిర్మించబడ్డాయి అని ఒక ప్రపంచమే భూమి భూమి క్రింద ఉంది భూమి మీద ఉంది ఆకాశం ఉంది మహా ఆకాశములు ఉన్నాయి ఆకాశములు మహా ఆకాశములు ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏసు ప్రభు ద్వారా అన్ని ప్రపంచాలు నిర్మించబడ్డాయి నువ్వు ఉన్నది ఒకటే ప్రపంచం ఇంకా ఆరు ప్రపంచాలు ఉన్నాయి ఆరు ప్రపంచాలలో ఒకదానికి నీకు అవసరమే లేదు నువ్వు నరకానికి పోన్ అవసరం లేదు నువ్వు ఉంటుంది భూమి భూమి నరకం అని ఉంటుంది అదొక ప్రపంచం అట్లా ఎన్నో ప్రపంచాలు ఏసు ద్వారా నిర్మించబడ్డాయి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంతమై ఉన్నాడు నుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు చూడండి ఏసు ప్రభు మాటల చేత సమస్తాన్ని నిర్వహించాడు అంటే సమస్తము ఆయన ఆధీనంలో ఉందన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది కాబట్టి ఏం జరుగుతుంది ఈ అన్న అనుమానం నాకు లేదు సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది ఆయన కంట్రోల్లో ఉందని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరవ అధ్యాయం దాని ఉపోద్ఘాటాన్ని మనం ధ్యానిస్తుండగా నీకు సిధపరుస్తున్నాడు నీకు ఒక పెండ్లి బిందుకి ఆహ్వానం ఇస్తున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క మెల్కి సిద్ధకు క్రమంలోకి వచ్చినవో ఆహ్వానం కానీ దేవుడు ఎంతో దయగలవాడు లేవి క్రమంలో ఉన్న కూడా ఆహ్వానిస్తున్నాడు ఎప్పుడైతే నువ్వు మెల్కి సిదక్ క్రమంలో ఉంటావో నీ జీవితంలో అంత ఉన్నతమైన జీవనం విధానాలు ఎత్తైన కొండ పర్వతముల జీవన విధానాన్ని మనకు లోయ అనుభవంల నుంచి బయటకు తీసుకొస్తాడు లేవి లోయ అనుభవానికి సాదృశ్యం మెల్కి క్రమము ఎత్తైన కొండకి సాదృశ్యం మనము సీఎను పౌరత్వం మీద గొర్రపిల్లతో పాటు నిత్యం నివసించే వాళ్ళం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కానీ ఎప్పుడైతే నువ్వు లోయ అనుభవంలో ఉంటావో ఆ నువ్వు అనుభవించక తప్పదు కాబట్టి మనమంతా ఒకప్పుడు లోయా అనుభవంలో ఉన్న వాళ్ళం ఏసు ప్రభు తన కృప చొప్పున తన కనికరం చొప్పున మనల్ని అందరినీ నుంచి బయటికి తీసుకొచ్చి ఎత్తైన కొండ మీద నిలబెట్టిండు నువ్వు మళ్ళా తిరిగి లోయలకు పోతా అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు ఈరోజు జరిగిందే అది పరిస్థితి ప్రపంచం అంతటా అతమారాజ్ జీవితం అంతా లోయలకు వెళ్ళిపోయింది ఏం జరుగుతుంది చెప్పండి లోయలకి వెళ్ళిపోతే తూర్పు దశలో ఉన్న క్రూర పక్షి రాక తప్పదు లోయల ఏముంటాయి ఎవరైనా చెప్పండి లోయలు ఏముంటాయి చచ్చిపోయిన శవాలు ఉంటాయి ఎందుకంటే వాటన్నిటి అండ్ పడేస్తారు అన్నట్టు అన్ని లోయ పడేస్తూ ఉంటారు పనికిరాని వాటి అన్నిటినీ మన ఇప్పుడు ఏం జరుగుతాయి పక్షులన్నీ వస్తాయి అక్కడి కింద లోయలో ఉన్నాయి కాబట్టి అవన్నీ అక్కడ ఎగురుతా కానీ మనల్ని మటుకు దేవుడు సచినవారం ఉండగా మనల్ ఆ లోయల నుంచి బయటికి తీసుకొచ్చి ఆ ఎత్తైన పర్వతమే నిలబెట్టిడు మనల్ని అందరినీ ఎప్పుడైతే ప్రజలు ఆ బంగారు దూడని చేసుకున్నారో దానికి ఎప్పుడైతే పూజించిండ్రో వాళ్ళందరూ లోయలో పడవేయబడ్డారు అక్కడ ఏడుస్తున్నారు మమ్మల్ని క్షమించామని ఎంతమంది చనిపోయారు ఆ రోజు మనకు తెలుసు ఆ రోజు ఏం జరిగిందో మోసే ఇంకా పైన ఉన్నాడు ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇస్తుందంటే వీళ్ళు ఆల్రెడీ శిక్షలు ఆయనకు తెలుసు ఆయన కాలాలను సమాయాలను ఆయన ఆదంలో పెట్టినాడు కాబట్టి దేవుడికి తెలుసు మోసే నువ్వు ఇవన్నీ రాసుకుంటున్నావు కింద వాళ్ళు వాళ్ళు తప్పుదనం చేస్తున్నారు ఈ ఆజ్ఞలను నేను వాళ్ళ మీదికి తీసుకొని రాబోతున్నా వాళ్ళు ఆల్రెడీ కింద పాపం చేస్తున్నారని చెప్పేసిండు చివరికి అయితే కిందికి పోయినాక వీళ్ళు ఆ యొక్క బంగారు దూరం చేసుకున్నప్పుడు మోషి ఆజ్ఞపించిన ప్రకారంగా దాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని వాళ్ళకి అందరికీ కలిపి తాపించండు ఎప్పుడైతే వాళ్ళు అది తాగండ్రో శ్రమల గుండా పోక తప్పలేదు ధర్మశాస్త్రం క్రిందికి వెళ్ళిపోయిండ్రు దాని లోపాలు పెట్టాలనుకున్నాడు దేవుడు కానీ ధర్మశాస్త్రం క్రింద బానిసలు అయిపోయి వాళ్ళని కఠినంగా దేవుడు తీర్పు తీర్పు తీర్చుడు ప్రతిరోజు మీరు పొద్దున్నే లేచి బలి అర్పించాల ఇది చేయొద్దు మీరు అది చేయొద్దు ఇది చేయదు అది చేయొద్దు నెలకు ఈ బలి అర్పించాలా వారం ఈ బలి అర్పించాలా సంవత్సరంకు ఒకసారి ఆ బలి అర్పించాలా రోజు ఒక ఆ బలి అర్పించాలా అట్లా ప్రతి కుటుంబాలకి భారం పెట్టేసిండు దేవుడు అందరినీ ధర్మశాస్త్రం క్రిందికి తీసుకొచ్చిండు ఒక్క బంగారు దూడని చేసుకొని ప్రార్థించడం వలన వాళ్ళందరూ ఆ లోయలోనికి వెళ్ళిపోవలసి వచ్చింది మతపరమైన జీవితం లోయ అనుభవం కాబట్టి ఆ యాజకత్వంలో ఉన్న ఆ యాజకత్వాన్ని విభడించే వాళ్ళంతా లోయలో ఉన్నట్టే మనం మట్కందరి నుంచి బయటకు వచ్చి ఆ యొక్క సియోను పర్వతం మీద గొర్రె పిల్లతో పాటు ఆయన మిలికిందుకు యాజకుడు నిత్యం నిరంతరం ఉండే యాజకత్వం అది ఆ యాజకత్వన్ని వెంబడించేవాడు లోయ అనుభవంకి వెళ్ళి బయటకు వచ్చి ఉన్నతమైన కొండ అనుభవంలోకి వెళ్తా కాబట్టి ఈ హెబిల్ రాష్ట్ర పత్రికలు మొదటి అధ్యాయం మొదటి వర్షంలో రెండు సంవత్సరాల క్రితమే దేవుడు ఈ మెల్కీ యాజకత్వపు క్రమాన్ని మనకు అప్పగించిడు అది ఎవరు గ్రహించగలరంటే క్రీస్తు కలిగిన మనసు ఆయన ఆత్మని పొందుకున్నవాడు తప్ప ఎవడు ఆ యాజకత్వాన్ని అర్థం చేసుకోలేడు దాన్ని గ్రహించి దాన్ని పాటించలేడు ఈ యాజకత్వం ఎట్లా సాధారణంగా మతపరమైన క్రైస్తవ జీవితం ఎట్లా ఉంటుందంటే చర్చికి పోయి పాస్తర్ చెప్పినట్లు చెప్పేసి విని వెళ్ళిపోతుంటారు అది లేవి కానీ మిల్కేసెదగ యాజకత్వం ఏంటంటే మీరందరూ యాజకులే క్రైస్తవ సంఘంలో రక్షింపబడ్డ వాళ్ళందరూ యాజకులే అందరూ యాజకత్వం చేయాల్సిందే క్రింద కూర్చునేది లేదు లేచి వెళ్ళిపోయి యాజకత్వం చేయాల్సిందే అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటించాలా రాజు రాజులైన యాజక వంశం అన్నడు యాజక సమూహం అన్నాడు కాబట్టి రాజులాగా నువ్వు పరిపాలన చేయాలి లోకంలో ఏ రీతిగా పరిపాలన చేయాలా బిదలని ఆదరించాలా దుఃఖపడిన వాడిని తల్లి తల్లిదండ్రులేని వారిని నేను ఆదరించాలా విధరల పట్ల కనికరం చూపించాలా వాళ్ళని పోషించాలా చెప్పు ఇవి ఎప్పుడన్నా చేయగలిగినవను ఏ రోజన్నా ఒక అనాథకి ఒక ముద్ద అన్నం పెట్టగలిగినవ నువ్వు ఎవరైనా పట్ల కనికరం చూపించినవా భర్త లేని స్థితిలో పిల్లల్ని పెంచుకోలేని స్థితిలో ఏ నువ్వు ఆమెకు ఒక బియ్యం సంచేసి వచ్చినవా ఇవి ఏవి చేయనప్పుడు నువ్వు మెలికేసేద క్రమంలో లేవు ఒక్కరోజన్నా నువ్వు నీ సేవలో చాక్లెట్లుగా నీ పిల్లలకు వంచిపెట్టినవా ను మిల్కి సిద్ధ క్రమంలో లేవన్నట్టు నేను ప్రాక్టికల్ గా చూపిస్తున్న వాక్యం ఎందుకంటే వాక్యం వినడమే కాదు దాన్ని పాటించే వాళ్ళలా ఉండాలా మిల్కి క్రమంలో నువ్వు రాజువు యాజకునివి దేవుణ్ణి స్తుతించి దేవుని చెంత నడిపించేవాడివి మనుషులని నువ్వు రాజువి కాబట్టి శ్రమలలో ఉన్నవాడిని ఆదుకొని వానికి ఉపశమనం కల్పించేవాడివి ఆదుకొని సహాయపడేవాడిని ఎటువంటి సాయం చేయగలవా అటువంటి సాయం చేయగలరా నీ పిల్లలకి నువ్వు చాక్లెట్లు కొన్నప్పుడు నీ పక్కింటి పిల్లలకి పన్ను కొన్నావా అది మెల్కీ సెదక్ యాజకత్వం నీ సొంత పిల్లలకి నువ్వు అవి ఇవి కొనిచ్చినప్పుడు నీ లో ఉన్న పిల్లలు ఆడుకొనికొచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇస్తున్నావాను నీకు తెలిసిపోతున్నట్టు నువ్వు ఏ యాజకత్వంలో ఉన్నవానది కాబట్టి ఈ ఆరవ అధ్యాయం అంతా పెండ్లి ఆహ్వానం ఎవడైతే ఆ పెండ్లి వెళ్తాడో వాడే శాశ్వతంగా కాపాడబడతాడు ఎవడైతే ఆ పెండ్లి విందులో అడుగుబెట్టలేడో వాడికి మటుకు తప్పదు శ్రమ ద్వితీయోపదేశ కాండంలో ఈ సిద్ధపాటుకు సంబంధించిన వాక్యం ఒకటి చూడండి ద్వితోపదేశండము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనంలో దీతోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక విషయాన్ని అక్కడ మన జ్ఞాపకం చేస్తున్నారు మీరు నది దాటి స్వాధీన పరుచుకున్నటకు వెళ్ళు దేశము కొండలు లోయలు గల దేశం ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆయన నీ జీవితంలో ఇవి రెండు పెడుతుంది నది దాటడం అంటే ఏం తెలుసా సముద్రము దాటడం వేరే నది దాటడం వేరే వాళ్ళు దాటింది ఆ అక్కడ చూస్తాం ఐగుప్తు నుంచి దా ఐగుప్తు నుంచి బయటికి వచ్చింది అది సముద్రం ఎర్ర సముద్రం ఎర్ర సముద్రము దాటినాక వాళ్ళు ఇంకొక నది దాటాల్సి వస్తుంది అదే యోర్దన నది ఎర్ర సముద్రము దాటడము ఆ యోరద నది దాటడం ఈ రెండు నదులు ఒక సముద్రము ఒక నది దాటడం ఎర్ర సముద్రము దాటడము అనేది బాప్తిజమానికి సాదృశ్యం అని పౌ పౌలు హెబిల్ రాష్ట్ర పత్రికలో చూపిస్తాడు వాళ్ళందరూ మేఘము క్రింద నడిచిరి ఒకటే ఆ యొక్క సముద్రంలో పొందిరి అని ఉంది వాళ్ళ గురించి ఉపమాన రీతిగా కాబట్టి ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇసల్ఫలందరూ ఆ ఎర్ర సముద్రము దాటడంలో బాప్తిజమం పొందిన సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు పాపక్షమాపణ ఎప్పుడు జరిగింది అంటే పసుకా పశువుని ఫస్ట్ టైం వాళ్ళు అక్కడ అయుక్తులు పస్కాప పండుగ ఆచరించినప్పుడు వాళ్ళకి అక్కడ పాపక్షమాపణ కలిగింది పాపక్షమాపణ కలిగినాక ఎర్ర సముద్రంలో వాళ్ళు బాప్తిజ్మం పొందిరి దాని తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినాక యోర్ధన నది దాటాలా యోర్ధ నది దాటడము అంటే పరశుధాత్మ అభిషేకానికి సాదృశ్యం కాబట్టి పాపక్షమాపణ పొంది బాప్తిజమము పొంది పరశుదాత్మ అభిషేకం పొందుకోవాలా పొందుకున్నాక ఏం జరుగుతుంది ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పదకొండవ వర్షంలో మాట్లాడుతున్నాడు మీరు నది దాటినాక అంటే పరశురాత్మ అభిషేకం పొందుకున్నాక మీకు స్వాధీనం అంటే వాగ్న దేశాన్ని ఇస్తున్నాడు దానిలోనికి వెళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏంటంటే ఆ దేశంలో కొండలున్నాయి లోయలున్నాయి అది ఎటువంటి దేశం చూడండి కొండలు లోయలు అంటే మీ కొండలు అంటే ఇట్లా ఎత్తుకుంటాయి లోయలు అంటే లోతుకుంటాయి కిందికి అటువంటి దేశంలో మిమ్మల్ని పెడుతున్నా అంటే నీ జీవితంలో కొండలు లోయలు ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు హిల్స్ అండ్ వ్యాలీస్ అంటారు ఇంగ్లీష్లో ఒక మంచి పాట కూడా ఉంది దేవుని పాట హిల్స్ అండ్ వ్యాలీస్ కాబట్టి ఈ కొండలు లోయలు ఎప్పుడు నువ్వు కొండ ఎక్కుతావు ఎప్పుడు నువ్వు లోయలకు దిగిపోతావు ఈ లోకాతీతంగా ఉంటే నువ్వు లోయలా పడిపోతావు దైవికంగా జీవిస్తే కొండ మీదకి ఎక్కి ఉంటావు అదే పాయింట్ అక్కడ ఆత్మీయ స్థితులు అర్థం చేసుకోవాల్సింది నువ్వు కొండలు ఎక్కి ఉంటావా లోయలలో జీవసిస్తావా లోయ అంటే లోకాతీతమైన జీవితం కెరియర్స్ ఉద్యోగాలు చదువులు ఉదయం లేస్తే సాయంత్రం వరకు పోరాటాలు ఈ లోకంలో వాడితోని వింటోని వాడిని మీద చేయబెడతా నువ్వు వాడిని మీద చేయబెడతా పాలిటిక్స్ మీద ఒకటి సాడీలు చెప్పుకోవడము ఈ లోకంలో ఏదో సాధించాలా ఏదో ఏదో సంపాదించుకోవాలా ఇదంతా లోయలకు సాగుష్యం ఈ లోకాతీతమైన జీవితం అంత లోయకి సాదృశ్యం నువ్వు ఎంతగా లోక గొరకు ప్రయాసపడుతుంటే అంత క్రిందకి క్రిందికి దిగజారిపోతా ఉంటావు లోయలో దాన్ని మనం మటుకు క్రొండ జీవిత అనుభవంలకి మనం వెళ్ళిపోయినాం నువ్వు తీర్మానం ఆ దేశంలో నిన్ను పెట్టినప్పుడు నువ్వు తీర్మానించుకోవాల్సింది ఏంటంటే నువ్వు కొండలని స్వాధీన పరుచుకుంటావా లోయలల దిగి జారిపోతావా కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే లోయలకి దిగ జారిపోయేవాడు ఆచారబద్ధంగా మత మతాచారాన్ని పాటించేవాడు లాగుంటాడు వాడికి అన్ని బా బలులు అర్పించుకుంటూ పోవాలా ఇవి చేసుకోపోవాలా పండుగలు చేసుకోవాలా ఆచరించాలా నియామక దినములు సబ్బాతులు ఇవన్నీ ఆచరించుకుంటూ పోవడం లోయ జీవితం లోయ అనుభవం అక్కడ తేళ్లు ఉంటాయి పాములు ఉంటాయి లోయల వాటన్నిటిని నువ్వు ఎదుర్కోక తప్పదు కానీ మిల్కీ సెదక్ క్రమంలో ఉన్న వారము కొండలని సాధించుకుంటాం మనం కాబట్టి మొదటి ఈ యొక్క ఆరవ అధ్యాయము మొదటి ముద్రకి సంబంధించిన విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మొదటి వి ముద్ర విప్పబడడానికి సంబంధించింది ఏంటంటే అది ఆయన కృపకు సంబంధించింది అంటే ఏంటంటే నేను నిన్ను కాపాడాలా అంటే మటుకు నువ్వు ఆయన కృపలకు రావాలా విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏసు ప్రభు నిన్ను కాపాడాలి ఇటువంటి శ్రమల కాలంలో అంటే ఫస్ట్ ఆయన కృపలోనికి రావాలా నువ్వేం చేస్తున్నావు ప్రవ్వ నేను దీన్ని స్వీకరిస్తున్నాను వాక్యాన్ని అన్నప్పుడు నీకు అది వినేసి వెళ్ళిపోతే అది నీకు రాదు నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకోవాలా ప్రవ్వ ఈ వాక్యాన్ని నేను ఈ దినం స్వీకరిస్తున్నాను ఆయన నా హృదయంలో భద్రపరచు ప్రవ్వ నేను పాటించాలా అన్నప్పుడే ఆ వాగ్దానం నీకు వర్తిస్తుంది నేను మెలికే క్రమంలో ఉండాలా ప్రవ్వ ఈ యొక్క వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను ప్రవ్వ అన్నప్పుడు ఆయన నిన్ను మార్చుకుంటాడు ఆ క్రమంలోనికి అప్పుడు నువ్వు రాజు యాజకుండా లాగా తయారవుతావు లేకుంటే రెండుండవని నువ్వు ఇంకా గొప్ప జనం లాగానే కింద చర్చలో కూర్చొని వెళ్ళిపోతా ఉంటావు లైఫ్ అంతా ఇప్పుడు జరుగుతుంది ప్రపంచం అంతా ఎన్ని సామాచారాలు అయినా నువ్వు క్రిందనే ఆ పుల్ ఆ ప్యూస్లలో కూర్చుంటావు కుర్చీలలో కూర్చొని వెళ్ళిపోతా ఉంటావు నువ్వు ఎప్పుడు కూడా పులిపెట్టడం ఎక్కలేవు కాబట్టి ఈ ఈ ఆరవ అధ్యాయం అంతా ఆయన క్రీస్తు కలిగిన మనసు ఆయన ఆత్మకి సంబంధించింది దాన్ని నువ్వు నీకు ఉచితంగా ఒక బహుమాన రూపకంగా ఇస్తున్నాడు ఆయన మనసుని ఆయన ఆత్మని రోమి రాష్ట్ర పత్రిక ఎని మీద దాని మీద ఉచితంగా ఇస్తున్నాడు ఆత్మని నువ్వు దాన్ని స్వీకరించాలి కదా గిఫ్ట్ ఇస్తున్నాడు అంటే థ్యాంక్స్ అని స్వీకరిస్తారు నాకేమవసరం అని పడేసి పడేస్తాం పక్కన పడేయం కదా ఇస్రోలు బదులు ఏం చేశాడు అంటే ఈ బహుమానాన్ని తృణీకరించారు అది నేను మీకు చూపిస్తారు వచ్చి అధ్యాయము లో మనం చూస్తున్నది ఏంటి పోయిన వారం చూసినాం మనం ఐదవ అధ్యాయంలో ఏం చూసినాము ఆ మన తండ్రి కుడి చేతిలో ఆ పుస్తకం ఉంది కదా ఐదవ అధ్యాయము మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి అంటే వ్రాయబడింది అది లోపల బయట అంతా రాయబడింది ఏదో ఏడు ముద్రలు గర గల ఏడు ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసన మందు ఆశ్ర ఇండు వానికి కుడి చూచితిని చూచి కాబట్టి మన తండ్రి కుడి అది ఉంది ఏశ్వర్ కూడా కదా మన తండ్రి కుడి పారవర్షం కూర్చున్నవాడు కుడి చేయి హీస్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ మై గాడ్ అని వాక్యం కాబట్టి ఆయన కుడి చేయి ఆయన ఆ పుస్తకం ఉంది అందులో ఏమేమో రాయబడ్డాయి అయితే ఆ పుస్తకాన్ని మనుషులకి ఇవ్వడానికి మన ప్రభు లోకంలోకి వచ్చిండే విషయాన్ని నేను మీకు చూపిస్తాను కానీ ఇసాల్ పైలు తృణీకరించారు ఎందుకు తునీకరించు కుమారుణ్ణి తృణీకరించు కాబట్టి పుస్తకం ఆయన ఇవ్వడానికి కానీ వాళ్ళు తృణీకరించి చూడండి ఎహెచ్కేల గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఉంటుంది వాళ్ళ తృణీకరణ ఇసాల ఎందుకు తృణీకరించు దేవుని యొక్క వెలుగుని ఏ స్ప్రభుని ఎహెచ్కేల గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఉంటుంది ఆ విషయం ఇవి మనకి తరచుగా దొరకవు కాబట్టి ఈ టైంలోనే మనం వీటన్నిటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలా యేచకల్ గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ ఉంటుంది మరియు యహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు తీసిన కొండపు పైగా నేలచెను కాబట్టి అక్కడికే బయలుదేరిపోయింది దేవుని యొక్క మహిమ పట్టణంలో నుండి ఈరోజు లేదు అక్కడ ఈ విషయం నేను మీకు చూపిస్తాను మరియు యహోవ మహిమ ఆయన ఆత్మ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణకు తూర్పు దిశన కొండకు పైగా నిలిచెను తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మవశ్ణి కాగా దర్శనంలో నైనట్టు కరుదీల దేశమందు చెరలో ఉన్న వారి యుద్ధకు నన్ను దింపెను చూడండి ఇప్పుడు అంతా బబులోనికి పోతున్నాయి ప్రవక్తను కూడా దేవుడు బబులోనికి తీసుకెళ్ళాడు తన ఆత్మలో చూడండి తర్వాత ఆత్మ ఎత్తి నేను దైవాత్మ వశ కాగా దర్శనంలో నైనట్టు కల్దీల దేశం నందు చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దింపెను అందరూ చెరలోనికి పోయినారు బా చెరలోనికి అది లోయ అనుభవం చెర అంటే లోయ అంత కిందకి దిగజారి కిందికి వెళ్ళిపోయినారు వాళ్ళ దగ్గరికి దేవుడు పంపిస్తుంటూ ఈ యొక్క ప్రవక్తన్ ఎందుకు వీళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క నిర్గమ కాండంలో చెప్పబడ్డ వాగ్దానాల్ని వాళ్ళు ఉల్లంఘించినరో ఎప్పుడైతే బంగారు దూరం చేసుకొని దాని దాని యొక్క బూడిదని వాళ్ళు బలవంతం మీద తాగవలసి వచ్చిందో ఆ రోజు నుంచి వాళ్ళు వాళ్ళు కొండల దశకు ఉండాల్సిందే లోయ దశకి దిగి జారిపోయినరు వాళ్ళు ఇసారి పలి దాని తర్వాత వాళ్ళు బానిసలాగా బబులోనికి కొనుకోబడారు కదీలంటే బబులోనికి అక్కడ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపింపబడగా హెచ్కేలు అక్కడ అక్కడ పోయండి విషయాన్ని మనం చూస్తున్నాం అప్పుడు యహోవో నాకు ప్రత్యక్షపరిచిన వాటిని అన్నింటినీ చెరలో ఉన్న వారికి నేను తెలియజేసి మనం చేసింది కూడా అదే మనం ఉంటుంది బెబలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అని ఎప్పుడు స్టార్ట్ చేస్తుంటే వాక్యం ఈ రోజు అంత బబులో చెరపట్టబడ్డరనేసి జకర గ్రంథాలు చూపిస్త నేను మతపరమైన క్రైస్తవ జీవితం అంతా చెరలో ఉందని వాళ్ళందరికీ మనం ఇవి చూపించుతున్నాం నీ లోయ అనుభవంలో ఉన్న నీకు ఇవి అనుకరించబడ్డాయి కానీ మనం కొండ ఎత్తైన కొండ అనుభవంలోనికి మనం ఉన్నాం కాబట్టి మనకి ఈ తెగుళ్ళు మన మీదకి రావు ఇవి లోయలో ఉన్న మీదకి వస్తాయి తెగుళ్ళు అన్న విషయాన్ని నేను మీకు చూపిస్తా ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు మరికొన్ని విషయాలు నేను మీకు ముందుకు తీసుకెళ్ళి చూపిస్తాను ఆ ముద్ర దేనికి సంబంధించింది ఏడు ముద్రలు గల పుస్తకము దేనికి సంబంధించింది అన్న విషయాన్ని విశల్పలకి దేవుడు ఆ యొక్క ఆహ్వానం ఇచ్చిడు మన ప్రభు యొక్క వివాహానికి సంబంధించిన ఆహ్వానం కానీ వాళ్ళు దాన్ని తృణీకరించడం వలన దేవుని యొక్క ఆత్మ ఆయన మహిమ ఆయన ఆయన మహిమ అక్కడ నుంచి ఎత్తబడింది లేదు ఈరోజు ఈరోజు లేదు నిజంగానే అక్కడ మహిమ ఆయన మహిమ అందుకు అది బహు చెడ్డదిగా జీవిస్తుంది ఆ దేశం వాళ్ళు ఇసలు బైబుల్ పాటించారు వాళ్ళు వేరే పుస్తకం తయారు చేసుకున్నారు తాల్మూడ్ అని ఎంతమందికి తెలిసింది వాళ్ళు వేరే మత గ్రంథం తయారు చేసుకున్నారు వాళ్ళు నీ పుస్తకం చదవరు తాల్మూడ్ అని తయారు చేసుకున్నారు అందులో ఏసు ప్రభుని పిచ్చిగా దిడుతూ ఉంటుంది ఆ పుస్తకం క్రైస్తవులని పిచ్చిగా దిడుతూ ఉంటుంది పుస్తకం చాలా భయంకరమైన చెడ్డ రాసి ఉంటుంది ఆ పుస్తకంలో యేసు ప్రభుత్ంచి బహు అన్యాయంగా రాసి ఉంటుంది ఆ పుస్తకంలో వాళ్ళు ఈరోజు ఆ పుస్తకం చదువుతారు మత గ్రంథంలో ప్రభుని ధృవీకరించిన దేశం అది అందుకు మహిమ ఒక్కసారి ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వలన అందులో మొత్తము బహు భయంకరమైన వికృతమైన అపవిత్ర ఆత్మలన్నీ కూర్చున్న ఈరోజు ఎంతకాలం ఆయన మహిమ ఉందో అంతకాలం అవి లోపలికి రాలేకపోయినాయి ఎప్పుడైతే ఆయన మహిమ ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అన్ని దురాత్మలు చికూర్చిన్నాయి దాన్ని బాగుపరచడం అసాధ్యం అంటాడు కాబట్టి మన ప్రభు ఆ ఆయన మనసుని మనకు అనుగరించాలనుకుంటుండే ఆయన ఆత్మను అనుగరించాలనుకుంటున్నాడు కానీ ఈ సల్పల్ దాన్ని ధృవీకరించి ఆశతో నొచ్చిండి లోకంలోకి ఇవ్వడానికి కానీ వాళ్ళు చూడండి మతీస్ వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదవ వచనం మతైసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం పర్లోక రాజ్యం యొక్క తాళ్ళపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోకమందు దేన్ని బంధించుదవో అది పర్లోకమందును బంధింపబడను భూలోకం నందు దేన్ని అది పర్లోకమందును విప్పబడదని అతనితో చెప్పాను కాబట్టి యేసుప్రభు తప్ప ఎవరు కూడా నీకు ఆ ముద్రలు అర్థం చేసుకుంటే యోగ్యతనివ్వడు ఎందుకంటే ఆ తాళాలు అయినా ఇవ్వాల్సిందే నీకు కాబట్టి నువ్వు దేన్ని తెరిస్తే ఏది విప్పితే అది నీకు అర్థమవుతుంది ఈరోజు నువ్వు బైబుల్ జరిగితే నీకు ఎందుకు అర్థమవుతుందంటే అది నీకు అనుగరించబడింది కాబట్టి తాళం పేతురికి చెప్పిండు నువ్వు ఏది విప్పితే అది ఇప్పబడుతుంది ఏది బంధిస్తే అది బంధిపడుతున్నాడు అదే రీతిగా పద్దెనిమిదవ అధ్యాయంలో ఇదే వాక్యాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తారు చూడండి పద్దెనిమిదవ అధ్యాయంలో మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మరోసారి దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు చూడండి భూమి మీద మీరు వేటిని బంధితురు ఈసారి భూమి మీద మీరు వేటిని బంధితురు అవి పరలోకమందును బంధింపడను మీరు అనడా నీవు అనడా అక్కడ పేతురుని నీవు అన్నాడు ఇక్కడ వచ్చి మీరు అంటున్నాడు అంటే మీరు అంటే మనం ఇది మనకిచ్చిండి ఇప్పుడు ఇది కాబట్టి ఎప్పుడైనా కానీ వాక్యం ఇట్లా ప్రకటించినప్పుడు ప్రభా నేను దీన్ని స్వీకరిస్తాను ఈరోజు అని అనుకుంటేనే కానీ నీకు రాదు ఇది వాక్యం ఇన్ని సంవత్సరాలు ఉత్తంగా వినేసిపోయినాం మనం ఇప్పుడు అట్లా కాదు ప్రవ్వా ఈ రోజు నేను ఈ వాక్యాన్ని స్వీకరిస్తున్నా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పినావు ప్రవ్వ రాజమైన వచనంలో భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పర్లోక మందును బంధింపబడను భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పర్లోక మందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నారు నిశ్చయంగా నాకు గ్యారెంటీ అది కాబట్టి ఏం జరగబోతున్నాయో అవన్నీ విప్పి చూపించే యోగ్యత ఒక్క మన ప్రభుకు తప్ప ఈ లోకంలో ఎవరికి లేదు అది ఎవరికి ఇస్తా అనుకుంటున్నాడు ఈ ఇసాల పల్లకి అనే విషయాన్ని హెచ్చి అందరూ మనం అర్థం చేసుకుంటున్నాం అయితే ఇప్పుడు అది మనకు అనుకరించబడుతుంటే ఏం జరుగుతుందంటే వారు వీరు వీరు వారవుతారు అందరూ రక్షింపబడ్డ మనము తిరిగి మతపరమైన ఇసాల పల్లగా దాన్ని తృునీకరిస్తున్నాం అదే జరిగేది అది జరుగుతుందని మనకి ఎన్నిసార్లు దేవుడు చూపించింది వాళ్ళు ఏ రీతిగా అయితే దాన్ని తృణీకరించండ్రో తన కుమారుని సొంత కుమారుణ్ణి తృణీకరించిండ్రో ఎప్పుడైతే వాళ్ళు తృణీకరించరో అవన్నీ ముద్రలు సీల్ అయిపోయినాయి ఆయన వాటిని విప్పి చూపిద్దామని వచ్చిండి లోకంలో ఏ రోజైతే వాళ్ళు కుమారుణ్ణి తృణీకరించరో రిజెక్ట్ చేసిండ్రో అప్పుడే ఆ ముద్రలు మళ్ళా సీల్ అయిపోయినాయి లాక్ అయిపోయినాయి ఆ సీల్స్ అన్నీ ముద్రలన్నీ లాక్ అయిపోయినాయి కాబట్టి కుమారుణ్ణి స్వీకరించే ఇసల్ పదలు ఆ ముద్రలను అర్థం చేసుకునేట ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని వాక్యంలో నానబడ్డ వాళ్ళు ఆ రోజు కుమారుణ్ణి స్వీకరించేతే ఈరోజు చరిత్ర టోటల్లీ డిఫరెంట్గా ఉండేది కానీ వాళ్ళు ఆ రోజు తృణీకరించారు కుమారుణ్ణి ఆ సీల్స్ లాక్ అయిపోయినాయి ఈరోజు అంతే ఎవరైతే ప్రభుని తృణీకరిస్తున్నారో ఆయన బోధన తృణీకరిస్తున్నారో వాడికి ఎవ్వడికి ప్రకటన గ్రంథం అర్థం కాదు బైబిల్ స్టడీ రోజు ఒకసారి మీ జ్ఞాపకం చేసినా కూడా సికింద్రాబాద్ లో మనం బైబిల్ స్టడీ రన్ చేసినప్పుడు ఒక బిషప్ వచ్చి కూర్చుండు లాస్ట్లో చాలా పెద్ద రిటైర్డ్ బిషప్ సిఎస్ఐ బిషప్ మనకి క్లోజ్ అయినా అయితే ఆ బిషప్ వచ్చి కూర్చొని విన్నాడు బూరల తీర్పు చాలాసేపు విని బయటికి వచ్చినాక సార్ నేను బిషప్ని ఇన్ని సంవత్సరాలు సేవలున్నాను కానీ నాకు ప్రకటన గ్రంథంలో ఏమి తెలియస్తారు యాజకత్వం చేసిన ఎన్నో సంవత్సరాలు చర్చ నడిపించిన వాక్యాలు చెప్పిన పెండిళ్ళు చేసిన చావులు చేసినా అన్ని చేసిన నాకు మటుకు ప్రకటన గ్రంథం ఏమి తెలియస్తారు అంటున్నాడు చెప్పండి మనం విరవిగేటోలం కాదు కదా నువ్వు రిజెక్ట్ చేస్తే నీకు లాక్ అయిపోతుంది ప్రకటన గ్రంథం దాని గ్రంథం చక్ర గ్రంథం అన్ని ప్రవక్తలు అన్ని లాక్ అయిపోతాయి నీకు ఏవి అర్థం కావు అందుకు నువ్వు ఈ లోకంలోనే జీవిస్తా ఉంటావు పొద్దున్న వేస్తే పిల్లలు కుటుంబము అంతే ఏమి తినాలా ఏమి త్రాగాల ఏమి ధరించాలా ఈ లోకస్తులు కదా లోయ అనుభవం అందుకే లూకాసు వార్తలో ఏశ్రు కూడా ఇవి జ్ఞాపకం చేసుకుంటున్నాడు లూకాసు వార్త ఇరవై అధ్యాయంలో తన ఆ శిల మీద తన యొక్క మరణం తన ప్రాణాన్ని అప్పగించక ముందు ఎమ్మని మాట్లాడుతుంది చూడండి ఆ ముప్పై నాలుగవ వచనంలో అది మనం చూస్తాం లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం మన మన ప్రభు ప్రార్థిస్తుంది అక్కడ చూడండి యేసు యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రంలో పంచుకునేటై చీట్లు వేసేది కాబట్టి వాళ్ళకి ఏం తెలియదన్నట్టు ఈ ముద్రలు సీల్ అయిపోతున్నాయని కూడా వాళ్ళకి తెలియదు ముద్రలు విప్పడానికి వచ్చిన వాడిని వాళ్ళు చిలివేస్తున్నారు ఆయన ఎట్లా ఇవ్వ ఇవ్వగలడు అసలు వాళ్ళే వీటిని అన్నింటినీ పొందుకోవాలని పావులు జ్ఞాపకం చేస్తాడు కానీ మనకిచ్చి దేవుడు అసలు మనకి ఎటువంటి యోగ్యత లేదు కానీ మనకిచ్చండు వీటిని అర్థం చేసుకుండే యోగ్యత వాళ్ళు ఎట్లా వీటిని తృణీకరిస్తారు అతన్ని వస్త్రాలు పంచుకుంటారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువుని తృణీకరిస్తారు అన్న విషయాన్ని ఆడ జ్ఞాపకం చేస్తున్నాడు ధాన్యాలు కూడా ఇది భవిష్యత్ ఇది చూసిండు తన ప్రవచనంలో ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోతుందని దాని గమనించండి ఆయన అందుకే ధాన్యాల గ్రంథంలో మనం చూస్తాం ఒకసారి చూడండి ధాన్యాల గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఆ విషయాన్ని మనకి చూపిస్తాడు ఆయన వీళ్ళు ఇష్టాలు ఏ రీతిగా ప్రభుని తృణీకరిస్తారు దానివల్ల ఎట్లా సీల్ అయిపోతాయి ముద్రలు ముద్రలు ఎట్లా లాక్ అయిపోతాయి అనో ఆయన చూపిస్తాడు అక్కడ ధాన్యాల గ్రంథంలో చూడండి ఒకసారి ధాన్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఆ విషయం మనం ఛాన్సాలు చూసినాం ఇది తొమ్మిదో అధ్యాయాన్ని దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగవ ఎట్లా అయిందో చూడండి చూడండి ఒకసారి తిరుగుబాటు తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటకును యుగాంతము వరకు ఉండినట్టి నీతిని బయలుపరచటకును యుగాంతం వరకు ఉండేటదానికి అంటే మన కాలం యుగాంతం వరకు ఉండున్నట్టి నీతిని బయలుపరచటకు దర్శనమును ప్రవచనమును ముద్రించటకును అతి పరిశుద్ధ స్థలమును అపేషించటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బై వారలు విధింపబడను అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అధ్యాయంలో దాని ప్రభు తప్ప ఎవరు చేరు తిరుగువాటిని మాన్పేవాడు పాపమునకు నివారణ చేయవాడు దోషము నిమిత్తము ప్రయస్తం చేయవాడను యుగాంతం వరకు నీతిని ఉండునట్టును దాని తర్వాత దర్శనంను ప్రవచనంను ముద్రించటకును ఆయనకే ఉంది యోగ్యత ఆయననే ముద్రించగలరు ఏసో కాబట్టి ఇవన్నీ డెబ్బై వారాలకు సంబంధించిన విషయం ఇది ఎప్పుడన్నా మనం ఒకసారి అవకాశం ఉంటే వీటన్నిటినీ చూస్తాము బహు దీర్ఘంగా కానీ ముద్రలు వేయడానికి అతనికి తప్ప ఎవరికి లేదని చెప్తున్నాడు దాని తర్వాత ఇస్తున్నాడు ఇంకా నువ్వు అడగడానికి వీల్లేదని కూడా చెప్తున్నావు చూడండి పదకొండు పన్నెండవ అధ్యాయం చివ్వరి అధ్యాయంలో దానియల గ్రంథము చివరి అధ్యాయంలో మనం ఈ విషయం కూడా ధ్యానించినాం కొన్నిసార్లు నాలుగవ విషయంలో దానియలు నీవు ఈ మాటలను మరుగు చేసి మరుగు చేయమంటున్నాడు ఎందుకంటే వాళ్ళు ఎట్లా తృణీకరిస్తారు ఇష్ట తృణీకరిస్తారు రెండు సంవత్సరాల తర్వాత చిన్న గుంపు ఆన్లైన్ వీటిని ధ్యానిస్తారు దానియలు నీవు ఈ మాటలను మరుగు చేసి సీక్రెట్ చే అంత్యకాలం వరకు అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము కాబట్టి చూడండి ఆయన ఎవరికి తాళాలు ఇచ్చిండు పేతురికి ఇచ్చిండు దాని తర్వాత మనకి ఇచ్చిండు ఇందాక చూసినాం మనం భూమి మీద మీరు ఏది బంధిస్తారో అది పర్లోక భూమి మీద ఏది విప్తారో అది పర్లోక మంది తాళాలు అనుగరించిన మనకి తాళపుచ్చేవిని అనుగరించిన వాడు మనకి ఆయన ఇక్కడ ధాన్యాలకు కూడా ఇచ్చిండు ధాన్యాలతో నట్టునాడు భవిష్యత్తులో వీళ్ళు తృణీకరిస్తారు ధాన్యాలు నా కుమారుణ్ణి ఆయన వీటన్నిటిని వాళ్ళకి విశదీకరించాలా కానీ వాళ్ళు దాన్ని చూడనీయకుండా వాళ్ళు దాన్ని స్వీకరించకుండా నా కుమారుడిని వీళ్ళు తృణీకరిస్తారు దాని కాబట్టి నువ్వేం చేయాలా రెండు వేల సంవత్సరాల తర్వాత నా కుమారుడు చనిపోయినాక రెండు సంవత్సరాల తర్వాత కొందరు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారు వాళ్ళ దినం వరకు దీన్ని నువ్వేం చేయాలా మరుగు చేయి నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు అంటే మన టైం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము ఇప్పుడు చూడండి చాలా మంది నలు దిశలను సంచరించి నందున తెలివి అధికమగను అని నాతో మాట్లాడే గాబ్రీలను అతడు చెప్పాను గాబ్రీలను దూత చెప్తున్నాడు ధాన్యాలకి చాలా మంది నలు దిశల ఆ కాలంన ఇప్పుడు జరుగుతుంది కదా ఎక్కడ వరకు అక్కడ వెళ్ళిపోతారు ఆటోమేటిక్ ఫ్లై ఫ్లైట్ ఎక్కుతారు వెళ్ళిపోతారు అమెరికాకి వెళ్ళిపోతారు యుఎస్కి లండన్కి వెళ్ళిపోతారు రకరకాల దేశాలకి వెళ్ళిపోతున్నారు నలు దిక్కులు తిరుగుతూ ఉన్నారు ఆ టైం ఇది ఎందుకు చెప్పాలా గ్యాబరియల్ దూత కరెక్ట్గా మన టైం ఆ టైం వరకు ఇవి ముద్రలు ఉంటాయి మళ్ళీ ఆ ముద్రలు ఎవరు విప్పాలా ప్రకటన చూసినా మనము ఐదో అధ్యాయంలో తండ్రి చేతుల నుంచి తీసుకున్నవాడు మన గొడవపిల్లొక్కడే వధింపబడ్డవాడు కాబట్టి దాన్ని నువ్వు ముద్రించేసే మరుగు చేసి ముద్రించేసే ధాన్యాలు నువ్వు విపడానికి వీల్లేదు ధాన్యాలకేమో నేర్చుకోవాలని ఆశ ఉంది కానీ నీ బాధ్యత కాదు ధాన్యాలు అది నీ టైంలో జరిగేది కాదు ధాన్యాలు నా కుమారుని వాళ్ళు తృణీకరిస్తారు వాళ్ళకి అది సీల్ చేయబడుతుంది శ్రమలు ఆరంభమవుతాయి శ్రమల తర్వాత వాటి గురించి తెలుసుకోవడా బురాలేదు కానీ ఒక చిన్న గుంపుకి ఇది బయలుపరచబడుతుంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ లోయ అనుభవంలో ఉంటావో నువ్వు ఎప్పటికీ ఈ వాక్యాన్ని గ్రహించలేవు లోయ అనుభవంలోనికి వచ్చి కొండ ఎక్కడ నేర్చుకోండి ఎత్తైన కొండ మీదకి వస్తే ఆయనతో పాటు మీరు రూపాంతర అనుభవంలోనికి పోవలరు మనం పోవాలా రూపాంతర అనుభవంలోనికి పోవాలా ఇంకా కొట్టుకుంటూనే ఉంటే ఇంకా ఈ సమలతని భరిస్తూ ఈ లోకంలోనే వస్తా ఉంటే ఏముంది అర్థం కాబట్టి ఎత్తైన కొండకి ఎక్కడ నేర్చుకో రోజు నుంచి దానికి ప్రయాసమే కదా కొంచెం కష్టమే కదా కొండ ఎక్కాలంటే చాలా చాలా కష్టం ఎందుకంటే నీ బాడీ బరువు పైకి గుంజుకుంటూ పోవాలా ఎట్లా గుంజుకుంటూ పోతావు నేను ఆ కొండ గురించి మాట్లాడతలేను ఆత్మీయమైన సీయోను పర్వతం మీదకి నువ్వు ఆత్మలో పైకి ఎక్కడం నేర్చుకోవాలా కానీ శరీరం ఎప్పుడు నేను కిందికే లాగుతూ ఉంటుంది అందుకే కొండ కష్టం పైకి ఎక్కుతుంటే కష్టం ఒక త్రీ త్రీ స్టోరీడ్ బిల్డింగ్ ఎక్కితే చాలా కష్టం ఎందుకంటే నీ బాడీ కిందికి గుంజేస్తుంటుంది భూమి ఇంకా దాంట్లో అట్లా పెట్టిండి ఈ లోకంలో భూమి ఆకర్షణ శక్తి అది ని కిందికి గురిస్తుంటే నువ్వు దానికి వ్యతిరేకంగా పైకి పోతుంటే నీ శరం అలసిపోతూ ఉంటుంది కానీ ఆత్మ అలసిపో ఆత్మ సిద్ధ్యం అది ఎక్కడికైనా ఎన్ని ఎన్ని కిలోమీటర్లన్నా పైకి వెళ్ళిపోతుంది ఆకాశంలో మహాకాశంలో అన్ని వెళ్ళిపోయి దేవుని సన్నిధులకు వెళ్ళిపోయాడ కూర్చొని ఎంతో సంభాషిస్తూ ఉంటుంది దేవా ఏం చేయాల మేము చెప్పండి ఈ లోకంలో మాకు మీరు పనులు అప్పగించరు మేమేం చేయాలా ఈ సీల్స్ గురించి చెప్పండి పొయ్యి ఎందుకంటే మీరే ఈ లోకానికి వెలుగు కదా మీరు చెప్తే ఎవడు నన్ను స్వీకరిస్తే ఆ సీల్స్ వాని జీవితంలో ఓపెన్ అయిపోతాయి అన్లాక్ అయిపోతాయి కాబట్టి ఆరో అధ్యాయము దానికి సంబంధించింది సిద్ధపాటుకు సంబంధించింది కాబట్టి యుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం మరోసారి చూడండి యుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయం నా వైఫ్ కట్టేందన్నా అన్న ఉన్నారు అదే అదే బహుశా ఏదన్నా చిన్న పని కొంచెం ఎయిట్ చేద్దాం లేదు సార్ అదే ఆటోమేటిక్ గా లాక్ అయింది ఎవరైతే ఆయన ని తృణీకరిస్తారో ఆయన ఆయన మనసుని ఆయన ఆత్మని పొందుకోలేరు అందుకే ప్రభుని మనం ప్రతిదినం ఆహ్వానించినప్పుడే కానీ మనకి వీటిని బయలుపరచలేడు ముఖ్యంగా ఆయన దాన్ని నేను ఇందాక దేని గురించి మాట్లాడుతున్నా అంటే తన మన ప్రభు తన ఆత్మని తండ్రికి అప్పగించేసిండు ఎప్పుడైతే తన ఆత్మని తండ్రికి అప్పగించిండో ఈ ముద్రలు లాక్ అయిపోయినాయి అందుకే ఐదవ అధ్యాయంలో తిరిగి ఆయన తన తండ్రి చేతుల నుంచి దాన్ని తీసుకుంటున్నాడు ఆ ముద్రలను విప్పడానికి ఆయన విప్పి నీకు నాకు ఇస్తా ఎందుకంటే చూడండి రక్షింపబడ్డ వాళ్ళకి వాటిని దాన్ని బయలుపరచాలి మొదటి పేతు రాసిన పత్రిక పేతు రాసిన మొదటి పత్రికలో దీన్ని మనం చూస్తాం పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనంలో కడవరి కాలమందు బయలుపరచబడకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుటకు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరిచి తండ్రి చేతిలో దాన్ని తీసుకున్నడిన ఇప్పుడు ఐదవ అధ్యాయంలో ఎప్పుడు మనకి చేసి ఉండదు ఇప్పుడు మీరు దాన్ని పోయి ప్రకటించండి చెప్పండి మీరు ఏం చేస్తారు ఈ సిద్ధపాట్లో ఏ తెగులు నీకు ఎందుకు సమీపించింది నువ్వు ఈ ముద్ర నిన్ను స్వీకరించలేదు కాబట్టి కడవరి కాలమందు మందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి కాపాడబడుటకు ఈ తెగుళ్ల కాలంలో దేవుని శక్తి మీరు కాపాడబడతారు ఆ స్వాస్థ్యము పరలోక భద్రపరిచి ఉంది అంటే మనమందరము పరలోకంలో భద్రపరచబడి ఇప్పుడు కాబట్టి తండ్రి కుడి చేతుల నుంచి తీసేసుకున్నాడు తిరిగి దాన్ని విప్పిండు ఇప్పుడు నీకు నాకు అవి అర్థమవుతాయి కాబట్టి ఆరవ అధ్యాయం అంతా దానికి సంబంధించిందే అది సిద్ధపరిచింది ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో మరణించిండో ఆయన ధర్మశాస్త్రం నిర్వర్తించిన వాడు పాపానికి శాశ్వతంగా చెక్కు పెట్టినవాడు దాని మీద విజయం పొందినవాడు మరణం మీద తిరిగి విజయం పొందుకున్నవాడు తిరిగి అధికారం పొందుకున్నవాడు కాబట్టి దాన్ని తీసుకొని ఆయన తండ్రికి చూపించి ఇదిగో నేను వధింపబడ్డాను నా ప్రాణాన్ని త్యాగం చేసినాను సకల జనుల కొరకు అని చూపించినప్పుడే యోగ్యుడు అన్నట్టు తిరిగి పొందుకోవడానికి ఎక్కడైతే తండ్రికి తన ఆత్మను సమర్పించకుండో అదే తండ్రి ఎద్దుట ఇప్పుడు నిలబడి ఆయన చేతిలో నుంచి ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు ఇప్పుడు ఆయన విప్తుడు కాలములు ఆయన ఆధీనంలో ఉన్నాయి సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయి ఆయన రక్తం చేత మనల్ని కనుక్కొని మిల్కి సెదకు యాజకత్వంలోనికి మిల్కి అన్న వాగ్దనంలోనికి మనల్ని తీసుకెళ్ళిండి ఆయన కాబట్టి మనము లేవి యాజకత్వాన్ని వెంబడించాం లేవి యాజకత్వాన్ని వెంబడించిన వాళ్ళ మీద తెగుళ్లు పడ్డాయి మీరు చూస్తారు పాత నిబంధన పుస్తకాలు మిల్కి క్రమంలో ఉన్నవాడు ఇందాక చూసినట్లు పేద రాష్ట్ర మనము ఆయన స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడిన్నాం ఈ లోకంలో ఎన్ని తెగులు వచ్చినా మనల్ని ఏం అనల్ ఏం చేయలేవు ఎందుకంటే నేను ఇది స్వీకరించిన ఈ వాగ్దానాన్ని చాలామందికి అనుమానాలు ఉంటాయి ఈ చెప్పబడుతున్న వాక్యాలు అందుకు వాళ్ళు స్వీకరించలేరు అందుకు వాళ్ళకి ఇవి వర్తించవు వాళ్ళు చిక్కబడతారు కమల కాలంలో కానీ మనం చిక్కబడం ఎందుకు చిక్కపడం మనం చూస్తున్నాం ఆ ముద్రలు కలిగిన వాడు ముద్రలను తీసుకున్నవాడు దాన్ని తీసుకొని విప్పడానికి యోగ్యత గలవాడు ఏసురావు తప్ప ఇవ్వట్లేదు అందుకే ఆయన మనసు రక్షణ అనుభవంలోకి వచ్చిన నువ్వు ఆయన మనసును ఆయన ఆత్మని పొందుకుంటే తప్ప ఇవి నీకు ఎప్పటికీ అర్థంలో పరిస్థితుల్లో నీ వీటిని గ్రహించలేవు నిర్గమకాఖండంలో పంతొమ్మిదో అధ్యాయంలో నుంచి చూస్తే పంతొమ్మిది నుంచి ఇరవై అధ్యాయాలలో ఆయన ఎన్నో వాగ్దానాల ఫలితం చేసింది ఇవి మీరు స్వీకరించినంత కాలం నేను మిమ్మల్ని కాపాడతా ఎప్పుడైతే మీరు తృణీకరిస్తారో అది మనం చూసినాం నిర్గమకాండం ముప్పై రెండో అధ్యాయంలో ఏ రోజైతే మీరు వాటిని తృణీకరిస్తారో మీరు శాశ్వతంగా లోయలోనికి వెళ్ళిపోతారు లోయ అనుభవం శ్రమల అనుభవం తెగుళ్ళ అనుభవం తీర్పు బూరల తీర్పు అనుభవంలోనికి మీరు వెళ్ళిపోతారు అంత గొప్ప జనం చాలా గొప్ప జనం కాబట్టి ఇప్పుడు ఈ సత్యాన్ని రక్షణ అనుగలు ఉండవు పరలోకంలో ఆయనతో పాటు నువ్వు భద్రపరచబడ్డవాడు నువ్వు భయపడవు నేను భయపడను ఎవడు ఏం చెప్తున్నా న్యూస్ పేపర్లు భయపడతాయి టెలివిజన్లు భయపెడతాయి వాట్సాప్ మెసేజ్లు భయపెడతాయి ట్విట్టర్ మెసేజ్లు భయపడతాయి ఇంటర్నెట్ అంతా భయం అందుకే నేను వాటిని చూడనే చూడాను పక్కకు వాడిస్తాను వాటిని ఏం బ్రదర్ నువ్వు నా మెసేజ్ చూడలేదు వారంట ఐఎమ్ సారీ బ్రదర్ నేను చూడండి చెప్తాను ఎందుకంటే నాకు అంత టైం లేదు నాకు అంతగా పని ఉంది ఊపిరినంతగా పని ఉంది నా లైఫ్లో కాబట్టి ఒకటి నువ్వు నువ్వు కాపాడాబడాలా అంటే మటుకో ఆయన మనసుని ధరించుకో క్రీస్తు గలన మనసు అది మెల్కీసేదకి యాజకత్వం నువ్వు రాజులాగా ఉండాలా యాజకుండాలాగా ఉండాలా పేదల పట్ల కనిక్కరం చూపించి పోషించుకోవాలని నువ్వు ఉపాసం ఉంటే ఆ ఉపాసం ఆహారం ఏం చేసినావు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సాయంత్రం తిన్నావా పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా పూట అన్నం ఉపాసనకు అర్థమే నువ్వు ఏ రోజున ఉపాసం ఇన్ని సంవత్సరాలలో ఉపాసం ఉన్నప్పుడు నీ ఆహారాన్ని పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా నీటి మీద వాటిని విసిరితే తగిన కాలంలో అది నీకు తిరిగి వస్తుంది కదా నువ్వు ప్రజల మీద పెట్టనే లేదు నువ్వు ఆహారాన్ని ఏ రోజుకి కూడా నువ్వు దాన ధర్మాలు చేయలేదు నిదానుసారంగా సమృద్ధిగా దేవుని సంతిని ఎప్పుడు నువ్వు ఖర్చు పెట్టలేదు డబ్బులు సెల్ఫిష్గా జీవించినావు చాలా సెల్ఫిష్గా అందుకు నీకు ఏవి అవన్నీ మరుగు చేపడ్డాయి నీకు ఏమి తెలియదు బైబుల్లో ఏ ప్రవచనం తెలియదు నీకు సున్నా జ్ఞానం బైబిల్ జ్ఞానం ఈ లోకపు జ్ఞానం మటుకు ఫుల్ తెలుసు నీకు ఎక్కడ ఏముంది హైదరాబాద్లో అంతా తెలుసు ఈ లోకంలో ఏముంది అంతా తెలుసు నీకు బాధ అది మరణానికి సంబంధించిన జ్ఞానం మటుకు నీకు ఎక్కువ జీవానికి సంబంధించింది సున్నా ఎందుకంటే నువ్వు మెల్తీసేదాజకత్వంలో లేవు కాబట్టి కాబట్టి చాలామందిని ఆయన ఆహ్వానించిండు వాళ్ళు ధృవీకరించిండ్రు కాబట్టి నేను ఇది మీకు ఇస్తా రక్షణ మిమ్మల్ని పరిలోకంలో భద్రపరుస్తా మీకు వీటిని ఈ యొక్క ముద్రని విప్పి మీకు నేను చూపిస్తా కానీ మీరు నాలోనికి వస్తేనే నా ఆహ్వానానికి వస్తేనే మీరు భద్రపరచబడతారు లేకుంటే మీరు భద్రపరచబడరు కాబట్టి ఈ ఉపద్ఘాతాన్ని నేను త్వరగా ముగించేస్తున్నాను ఒకసారి చూడండి మత్త వార్త ఇరవై అధ్యాయం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నప్పుడు ఇవన్నీ వాక్యాలు మీరు రాసుకొని భద్రపరచుకున్నాక మీరు వాటిని ధ్యానించి మీరు కూడా వాటిని ప్రకటించడం నేర్చుకోండి ఎందుకు మీరు ఈ వాక్యాలు చెప్పలేకపోతున్నారంటే మీరు ఎప్పుడో ప్రాక్టీస్ చేయలే ఇన్నిసార్లు వింటున్నారు ఈ వాక్యాలు ఏ రోజు కూడా మీరు ప్రాక్టీస్ చేయలే మీకు ఏదో వచ్చో అదే చెప్తున్నారు కానీ మీకు రానిది ఏంది నేర్చుకోలేదు మీరు నేర్చుకోవాలి మనం లైఫ్ ఒకటే టైం కదా ఇంకా లేదు చూడండి మతేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు మొదటి వర్షంలో ఏసు వారికి ఉప్తరం తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పర్లోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఇప్పుడు చూడండి పెండ్లి విందుకు పిలబడ్డ పడిన వారిని రప్పించటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానకపోయేది ఇక్కడ రెండు విషయాలు మీరు అర్థం రాజ్యం తన కుమారుని పెండ్లి ఒక రాజు ఉన్నాడా దాని తర్వాత పెండ్లి విందుకు పిలబడ్డవారు అయితే పెండ్లి పిలిచే వారు ఎవరు దాసులు దాసులు పోయి ఈ లోకంలో అనేకులను పిలవాలా దాసుల గుంపు వేరే గెస్ట్ల గుంపు వేరే ఇది నీకు ఎప్పుడు అర్థమవుతుంది నువ్వు దాసునివా గెస్ట్ వా గుడి దిగదు ఇన్ని సంవత్సరాల సేవలో ఉండి దాసునివా లేక ఏమంటారు ఆహ్వానితుడవా విందుకు ఆహ్వానింపబడ్డవాడవా చూడండి దాసులైతే లోపలికి పోతారు బయటికి వస్తారు మన ప్రభు కూడా లోపలి పోతే బయటకు వస్తారు ఫ్రెండ్లీ విందుకి ఒకసారి లోపలి పోతే బయటికి పోవడానికి వీళ్ళేది బయటకు పోతే మళ్ళా లోపల రావడానికి వెళ్ళలేదు కాబట్టి విందుకు పిలబడ్డ వారు ఒక గుంపు దాసులు ఇంకొక గుంపు ఇది నీకు అర్థమైతే ఆరో అదే మనం స్టార్ట్ చేసుకోవచ్చు వారం డీటెయిల్ ఇది చాలా ఇంపార్టెంట్ పోదుగాటం ఎందుకంటే ఇంకా నీకు ఆ సీల్స్ ఓపెన్ అయిపోతా ఉంటే అవి సునాసంగా అర్థం అవ్వాలంటే నువ్వు ఆయన మనసును ధరించుకోవాలా ప్రభా నాకు నీ మనసు అనుగరించి ప్రభావ నేను స్వీకరిస్తున్నాను ప్రభా ఈరోజు నీ ఆత్మను నాకు అనుగరించి ప్రభావ నేను స్వీకరిస్తున్నాను దినం ఈ వాక్యాన్ని కాబట్టి ఆయన ముద్రలు విప్పేషండు తండ్రి చేతుల నుంచి తీసుకొని పుస్తకాన్ని ఇప్పుడు ఆ ముద్రల్లో ఏముందో నీకు తెలియకపోతే నువ్వు ఇంతకాలము ప్రకటించిన సువార్థ వేస్ట్ ఇంతకాలం చెప్పిన ప్రతి వాక్యం వేస్ట్ అయిపోయింది నిష్ఫలం అయిపోయింది నీ సేవ అంత వృధా అయిపోయింది అందుకే ప్రవ్వా నీ నామంన ప్రవచించలేదా రోగులను స్వస్థపరచలేదా దయ్యాన్ని వెలగొట్టలేదా ప్రవచించినారు మీరు ఏం ప్రవచించినారు వేస్ట్ ఆ ముద్రలో ఏముందో నీకు నువ్వు ఏం ప్రవటించినవు అబద్ధం చెప్పినవు చూడండి పెళ్లిమెందుకు పిలబడిన వారిని పిలవబడిన వారిని రప్పించట తన దాసను పంపినప్పుడు వారు రాళ్ళలోకి పోయి రి నీ వాక్యం ఎవరు ఇంతగా ప్రయాసపడుతున్నాము చిన్న గుంపులో ఎంతమంది వింటున్నారు యాక్చువల్గా మనం చెప్పే వాక్యము లక్షలాది ప్రజలు నిలబడి వినాలా ఎందుకంటే ఇటువంటి వాక్యం ఎవరు చెప్పాడు కాబట్టి నేను అది కాదు అది నాకు అనుగ్రహించబడింది నేను ఆశతో స్వీకరించిన కాబట్టి నాకు అర్థమైంది నువ్వు చెప్తే ఎవడు వింటలేడు నీ ఓన్ గ్రూపే వింటలేదే నీ ఓన్ గ్రూప్లో ఎవ్వరు రాట్లేడే ఈ వాక్యం వినడానికి ఒకప్పుడు ఆశ ఉంటే ఇప్పుడు ఎవరికి లేదే నేను కొత్తగా ఉద్యమంలో జన బ్రదర్ నాకు కుదురతలేదు బ్రదర్ నేను ఒక బ్రదర్కి డబ్బులు ఇచ్చిన బ్రదర్ వాడు వాపస్ బ్రదర్ నేను మొన్ననే పెళ్లి చేసుకున్న బ్రదర్ నాకు కుదుర్తలేదు బ్రదర్ నేను హైటెక్ సిటీకి పోయి బ్రదర్ ఎవ్రీడే అసలు నాకు కుదురతలేదు బ్రదర్ రావడానికి అంటున్నారా లేదా ఇక్కడ చూడండి నాలుగవ వచనంలో కాగా ఇదిగో నా పెండ్లి విందు సిద్ధపరిచి ఉన్నది నా ఎద్దు ఎద్దులను క్రొవ్వ పశువులను వధింపబడినవి అంతయ సిద్ధముగా ఉన్నది అయిపోయి మొత్తం టైం ఫినిష్డ్ అంతయూ సిద్ధంగా ఉంది ఇంకా ఏమీ లేదు పెండ్లి విందుకు రండి అని పిలబడిన వారితో చెప్పిన చెప్పుడని వేరే దాసులను పంపెను ఇక రెండో గుంపు ఇది సేవకులు స్పెషల్ సేవకులు వీళ్ళు దాసులు పంపెను కానీ వారి లక్ష్యము చేయక ఒకడు చూడండి అపోస్ల కార్యంలో ఇది ఫస్ట్ మూడో వచనంలో చెప్పబడ్డ దాసులు మూడో వచనంలో చెప్పబడ్డ దాసులు అప్పస్ల కార్యం కాలంలో చెప్పబడ్డ దాసులు వీళ్ళు నాలుగో వచనంకి వచ్చేటప్పటికీ వేరే దాసులు నువ్వు నేను దానికి సాదృశ్యం వేరే దాసులను పంపాను కానీ వారు లక్ష్యము చేయక నీ మాట కూడా వినరు బోధయే అపోసుల బోధయ్యే అని పాట పాడతారు ఇప్పుడు చూడండి మూడో ఐదో వర్షంలో ఏముంది వారు లక్ష్యం చేయకూడ లక్ష్యం పెట్టారు ఎంత ప్రయాసపడి ఎంతో టైం క్రియేట్ చేసుకొని మనం వాట్సాప్ గ్రూప్స్ తయారు చేసి స్కై గ్రూప్స్ తయారు చేసి వాక్యాలు పంచుకుంటున్నాము రెండు రా ప్రార్థనలకు రండి అంటే ఒక్కొక్కడు ఏమంటాడు తెలుసా ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తగమునకును వెళ్ళిరి తక్కిన అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి అవును మనం అవమాన మన అవమాన పరిస్థితులు మనల్ని చంపుతున్నారు ద్వేషించడం చంపడమే కదా ఇంకొక ఐదు నిమిషాలలో ఈ వాక్యం ముగింప చేస్తున్నా నేను కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఇప్పుడు ఇది చూడండి ఈ దాండ్లు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయో ఈ పైనుంచి దిగు వస్తున్నారు ఇలా సన్హరీబు సైనికులను ఎవరు చంపారు ఒక్క దూత ఎస్టిట్లు అనగానే ఆ వైరస్ వచ్చి మొత్తం చంపిపడేసింది అనరహంతకులను సంహరించి నీకు వివాహం రారా ఇన్విటేషన్ని తృనీకరిస్తే నీకు సేల్స్ ఓపెన్ అవుతాయా ఈరోజు ఎందుకు తెగులొచ్చిందో నీకు అర్థమవుతుందా నువ్వు తృణీకరించిన ఈ ఇన్విటేషన్ని వారి పట్టణము తగలబెట్టించాను అప్పుడు అతడు పెండి విందు సిద్ధంగా ఉంది అని కానీ పిలబడ్డవారు పాత్రలు కారు గనుక రాజమార్గంలోకి పోయి అంటే హైవేస్ అంటారు ఇంగ్లీష్ మీకు కనబడిన వారు అందరినీ పెండ్లి విందుకు తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసి ఇది గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండా ఇక్కడికి ఆపేస్తా నేను వాటి ఆరవ అధ్యాయం అంతా ఈ పిలుపుకి సంబంధించింది నువ్వు ఆ పెండ్లి పత్రికల చేత పట్టుకున్నావు ఈరోజు నిజంగా చూడండి మీ చేతిలో ఉన్నాయా పెండ్లి పత్రికలు ఏమనుభా చెప్తావు ఈరోజు పెండ్లి విందుకు ఆహ్వానించడానికి నేను పంపిస్తున్నాడు దేవుడు దాసుడు లాగా లేదు నేను లోపాలే ఉంటాను నేను నేను బయట రాను బ్ర ఈ పత్రికలు తీసుకొని పోను బ్రదర్ అంటవాను అది లాస్ట్ చ అవకాశం నీ ఈ పత్రికలు నువ్వు అనేకులకు పోయి ప్రకటించకపోతే పెండ్లి విందుకి నువ్వు నింపలేవు మంచులని మరి పెండ్లిందికి రాని వాళ్ళ ఆయన కోపపడితే ఎవడు సహించగలడు నరహంతకలను సంహరించి వాయు పట్టణం తగలబెట్టించాను బహు కఠినుడు మన ప్రభు ఎంత దీర్ఘశాంతము దయగాలవాడో అంత ఆపోజిట్ వచ్చే వారం నేను మరికొన్ని విషయాలు చూపిస్తే ఆరో వద్యాన్ని మనం ఆరంభించుకోవచ్చు కానీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే చాలా మంది బిజీగా ఉంటుంది ఈరోజు ఎవడి లోయలో వాడే ఇరికిపోయింది ఈరోజు వారి ఉద్యోగులలో వాళ్ళు ఇరికిపోయారు వాళ్ళ ఉద్యోగాలే లోయలు అయిపోయినాయి వారి బిజినెస్లే లోయలు అయిపోయినాయి వాడు పెళ్లి చేసుకుంటూ వాడు ప్రాపర్టీస్ కొనుక్కుంటు వాడు కుటుంబం తీసుకుంటు అయితే నా పిల్లల్ని తినిపేయాలా బ్రదర్ నా బారం తీసుకోలో బ్రదర్ నా భర్తను తీసుకోలో బ్రదర్ ఇదే అయిపోయింది నా బిజినెస్ చేసుకోలో బ్రదర్ ఈ లోకపు నియమం ఏమి తినాలా ఏమి త్రాగాల ఏమి ధరించాలా ఇది ఒక లోయలాగా తయారు చేసుకున్నాను నీకు క్రీస్తు కలి లేదు ఆయన ఆత్మ లేదు ఉంటే నువ్వు ఈ లోయలో ఉండవు నువ్వు ఆ యొక్క కొండ మీదకి వస్తావు ఈ రోజుల నువ్వు ఎవ్వరు మనిషి బలీనేతల గురించి వాడిట్లా వీడట్లా వాడిట్లా వీడట్లా మాట్లాడతాడు మనం అట్లా మాట్లాడడం ప్రతి సేవకుడు వాడిట్లా వేడిట్లా వాడిట్లా వేడిట్లా టీవీ ప్రోగ్రామ్స్లో అంతే యూట్యూబ్ ఛానల్స్ అంతే వాడిట్లా వేడిట్లా వాడిట్లా వేడిట్లా అరే నువ్వు సువార్త చెప్పకుండా ముద్రలు విప్పబడ్డాయి ముద్రల్లో ఏముందో నేర్చుకుని చెప్పకుండా వాడిట్లా వీడిట్లా వాడిట్లా వేడిట్ల నేను టైం అంతా వృధా చేస్తున్నవే యూట్యూబ్ టైం ఇంటర్నెట్ టైం కాబట్టి ఆయన రెండు సంవత్సరాల నుంచి మన కొరకు విజ్ఞాపన ఒక చిన్న గుంపుకి ఇవి నేను చూపించాలని ఆశపడుతున్నా తండ్రి దగ్గరికి వెళ్ళి తీసేసుకున్న ముద్రలు విప్పేషెంట్ ఇప్పుడు అవి విప్పిండు నీకు అర్థం కాకపోతే నీకు క్రీస్తుకి కలిగిన మనసు లేదన్నట్టు నువ్వు మెల్కి క్రమంలో లేవన్నట్టు నువ్వు ఆ జీవిస్తున్నట్టు ఎప్పుడు ఆళ్ళకెళ్ళి వస్తావో నువ్వు తీర్మానించుకో ఆయన తన సేవకులను దాసులను పంపించిండు నువ్వు ఆ దాసుల గుంపులో ఉన్నావా లేక గెస్ట్ల గుంపులో ఉన్నవా నువ్వు ఏదైనా తీర్మానించుకో అటువంటి తీర్మానాన్ని దేవుడు ఆశరించాలా పరిశుద్ధ వండ్రి మీకు వదనాలనైనా ఆరవం ప్రగణ గ్రంథం ఆరవ ధ్యానంతో దాని ఉపద్ఘాటాన్ని మీరు మాకు చూపించేందుకు మీకు వదనాలు నేను ఒకప్పుడు మేమంతా లోయలో ఉన్నాం మమ్మల్ని మీరు తండ్రి సేవన పర్వతం మీద నిలబెట్టినారనైనా వెలికేసేది క్రమంలో నడిపించి రాజుల్లాగా యాజకులాగా తయారు చేసినారు ప్రభా అవున క్రీస్తు మనసు మీరు మాకు ఇచ్చినారు మీ ఆత్మను మాకు మీకు ఎంతో వదనాలు వింటనే వారిని ఆశ్రయించండి వారి అవగాహన శక్తిని పెంపొందించండి వీటిని అర్థం చేసుకుంటే ఆత్మను వాళ్ళకు అనుగ్రహించండి ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఏమీ లేదు ప్రవ్వ మేము స్వీకరిస్తున్నాం దాన్ని ఆశ్రయించండి సాక్షి నిలు పెట్టుకోమని మీరు ఆక్ర వస్తే పరుచుకోమని ఏ స్నానం ప్రార్థిస్తున్నాం తండ్రి మహోన్నతుడాక్రమ గల దేవా కృప కలిగిన తండ్రి జీవం దేవా ఎస్ అయ్యా వందనాలు ప్రభావ నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు సర్వోన్నతుడా మహోన్నతుడా ఎస్ నీకే స్తోత్రం అబ్రహామిషాకు యాకుబ్లు చాలిన దేవా నికే వందనాలు ఎస్ తండ్రి ఈ గడిచిన కాలమంతా కాచీ కాపాడి ప్రభా నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్నందుకు మీకు వందనాలు ప్రభా నాయన మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు మీకు స్థుతులు స్తోత్రములు ప్రభా నాయన సమస్త మహిమా ఘనతా ప్రభావం ఏసయ్యా నీకే యుగములు కలుగును గాక హుయ ప్రభాత్ అండి ఇదిగో ప్రభా మధ్యాహ్న కాల ఈ సమయం మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభా నిన్ను ఆరాధించడానికి ప్రభా నిన్ను స్తించడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు వేసయ్యాతీ ప్రభాత్ అండి పాటల ద్వారా మీరు మహిమను అందారు ప్రభా నాయన వాక్యం మీరు మాతో మాట్లాడారు ప్రభాతండ్రి నాయన ఏదైతే విన్న వాక్యం ప్రభా మేము విని మా హృదయంలో భద్రపరచుకోవాలా ప్రభాతండి నాయనా ప్రభ ఇదిగో ప్రభా ఇంతకాలం ప్రభా మేము విని వెళ్ళిపోయాం ప్రభాతండ్రి ఆ వాక్యాలు మేము స్వీకరించలేదు ప్రభా కానీ మళ్ళీ ఈరోజు మీరు ఈ మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభాతండి నాయన మనస్ఫూర్తిగా ప్రభా ఈ రోజు ప్రభానాయన యొక్క వాక్యాన్ని మేము స్వీకరిస్తున్నాం ప్రభాతండి నాయన మీరు చెప్పిన ప్రతి ఒక్క వాక్యం మేము స్వీకరిస్తున్నాం ప్రభాతండి అలాగే ప్రభాతండి నాయన ఏదైతే ప్రభాతండ్రి మిల్క్ ఇసేద క్రమంలో ప్రభాన ఆయన మీరు ఏవైతే విధానాలు ప్రభావ మేము పాటించాలని మీరు మాకు ఈ రోజు బోధించారో ప్రభా నైనా ప్రతి అంశం పాటిస్తాం ప్రభా తండ్రి ఆ విధంగా స్వీకరించుకున్నాం ఆ రీతిగా ప్రభా ఆయన మమ్మల్ని నేను నన్ను నేను స్వతంత్రించుకుంటున్నాను తండ్రి అలాగే ప్రభా నైనా నేను స్వీకరిస్తున్నాను ప్రభా తండ్రి నాయన మీ యొక్క స్వాస్థం చేత ప్రభానైనా పరలోక ముందు మీరు నన్ను భద్రపరిచారని నేను నమ్ముతున్నాను ప్రభా తండ్రి ఆయన ఆ వాక్యాన్ని ప్రభాన హృదయంలో భద్రపరచుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు వేస్తాయా నాయన మీరు మాతో మాట్లాడి నాయన ఈ విధానాలు ప్రభా మాకు ఈరోజు మీరు బోధించి ఈరోజు మాకు జ్ఞాపం చేసుకొని మళ్ళీ మమ్మల్ని ఆయన ప్రభా మీరు లేవనెత్తినందుకు మీకెంతో వందనాలు వేస్తాయా మీకెంతో కృతజ్ఞతలు మీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి గొప్ప దేవా ప్రభాని తండ్రి ఇదిగో ప్రభాన్ అయినా తండ్రి మీరు మమ్మల్ని ఎప్పుడో ప్రభాని ఆయన తండ్రి సిద్ధపాటుగా ఉండమన్నారు ప్రభా తండ్రి కానీ మేము ఇంతకాలం లేము ప్రభా తండ్రి నాయన మళ్ళీ ఈ రోజు మీరు జ్ఞాపం చేశారు ప్రభా తండ్రి మమ్మల్ని సిద్ధపాటుగా ఉండి ప్రభాన మీరు పెళ్లి విందుకు మమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా మీరు ఇచ్చిన ప్రభా యొక్క చివరి అవకాశం ప్రభా నాయన తండ్రి మేము సద్వినియోగం చేసుకోకుండా మా జీవితంలో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా ప్రభాతండ్రి నీ వా నీ పత్రికలను మేము ప్రకటించాలా ప్రభాతం నాయన తండ్రి నాయన తండ్రి అనేకుని ప్రభాన అయినా నీ యొక్క పెళ్లి విందుకు మేము కూడా ప్రభానైనా ఆహ్వానించే వారిగా ఉండాలా ప్రభాతం అండి నైనా ఆ రీతిగా ప్రభానైనా మీరు మమ్మల్ని లేవనెత్తండి ప్రభాతండ్రి ఇంతకాలం ప్రభాన అయినా తండ్రి ఇల్ లోకం పట్ల లోయల్లో ప్రభాతం మేము చిక్కుకొని ఉన్నాం ప్రభా నాయన ఈ రోజు ప్రభాయన వాటి నుంచి మీరు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఆయన మమ్మల్ని మీరు కొండ మీద పెట్టినందుకు మీకు వందనాలు వేసాయా నా ప్రభా మీకు స్థుతులు నాయన స్తోత్రాలు ప్రభాతండ్రి నాయన ఈ రోజు ప్రభా మీరు ఏ వాక్యం అయితే ప్రభా ఏవైతే విధానాలు చెప్పినా ప్రతి ఒక్క విధానాలను ప్రభా నైనా నేను స్వీకరిస్తున్నాను ప్రభాతండ్రి వాటిని నా హృదయంలో భద్రపరుచుకున్నాను అదే రీతిగా స్వతంత్రించుకొని ప్రభ ఆ వాక్యాన్ని ప్రభ అనుసరించి ఆ రీతిగా ప్రభా ముందుకు పోతాను ప్రభాతండ్రి మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు ఎంతో లెక్కించలేని వందనాలు వేసాయా లెక్కించలేని స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభా నాయన సమస్త మహిమా ఘనతా ప్రభావం లేస్తే ఎన్నికే వేగములు కలుగును గాక అలలియా ప్రభా తండ్రి ఇదిగో ప్రభా ఎవరైతే ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారో ప్రభా ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభ ప్రతి ఒక్కరిని మీరే కాచి కాపాడండి ప్రభానైనా ఈ వైరస్ బారిని పడకుండా మీరే కాచి కాపాడండి ప్రభ వాళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ ఎవరు ప్రభానైనా ఈ వైరస్ బారిని పడకుండా మీరే కాచి కాపాడండి ప్రభాత అండి నాయన ఎవరైతే నాయన ఈ వాక్యం వినబోతున్నారో ప్రభా వాళ్ళందరూ ప్రభానైనా విశ్వాసంలో బలపడాలా ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభాన్ని వాక్యాన్ని స్వీకరించాలా ప్రతి ఒక్కరూ ఆ వాక్యాన్ని పాటించేవారిగా ఉండాలా నాయన విని వెళ్ళిపోయేవారిగా కాకుండా ప్రతిదీ క్రియల రూపకంగా మేము చేయాలా ప్రభాతం అండి నాయన ఇదిగో ప్రభా ఎంతోమంది ప్రభా ప్రభా నైనా లేవి యాజకత్వంలోనే ఉన్నారు ప్రభా తండ్రి మిల్కీ సేద క్రమంలో లేరు ప్రభా నయన ఈ రోజు ప్రభానైనా మీరు మమ్మల్ని మిల్కీ సేద క్రమంలో ఉంచినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభానైనా ఎవరైతే లేరు ప్రభా అందరూ మిల్కీ క్రమం నుంచి నైనా లేవి లేవి క్రమం నుంచి ప్రభా మిల్కిసేత క్రమంలోకి రావాలా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభాన అయినా తండ్రి రావాలా ప్రభా తండ్రి రాకపోతే ప్రభానం అయినా మీరు వాళ్ళందరినీ సంహరిస్తారని మీరు వాక్యం మీరు మాట్లాడారు ప్రభాతండ్రి అయినా ప్రభా ఈ గొప్ప జన సమూహం పట్ల ప్రభాన అయినా మీరు కనికరించండి ప్రభా మీ కృప చూపించండి ప్రభాన అయినా వాళ్ళకు కూడా మా ప్రభాన అయినా చిట్ట అవకాశం ఇవ్వాలా ప్రభాన అయినా వాళ్ళకి ప్రభాన అయినా మేము ఈ వాక్యాలు ప్రకటించాలా ప్రభా తండ్రి ప్రభాన అయినా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆదరించండి మీ కృపలో జ్ఞాపం చేసుకోండి ఎవరైతే ప్రభాతండ్రి కోవిడ్ బారిన పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారా ప్రభా వాళ్ళందరినీ ప్రభా మీరు జ్ఞాపం చేసుకొని ప్రతి ఒక్కరిని ప్రభా స్వస్థపరచండి పరమ వైద్యుడు మీరు ప్రభ స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభా తండ్రి అయినా మీరే స్వస్థపరచండి ప్రభ నాయన ఈ రోజు ప్రభా తండ్రి ఎంతో మంది ప్రభ వాళ్ళకున్న ధనం కానీ ఆస్తులు కానీ లేదా వాళ్ళ బంధువులు ప్రభా నాయన వాళ్ళ పలుకుబడులు ఇవి కాపాడతాయని భావిస్తూ తలుస్తున్నారు కానీ ప్రభా నాయన ఎక్కడా రక్షణ లేవు ప్రభా నాయన ఎందుకంటే మా ఆస్తులు కానీ మా బంధువులు కానీ ఎవరు కాపాడలేరు ప్రభా కాపాడే దేవుడు మీరు ప్రభాన ఆయన ఎందుకంటే మీ రెక్కల నీడల మహోన్నతుడు చాటునే ప్రభానైనా ఆశ్రయం ఉంది మీ రెక్కల నీడలోనే మాకు ఆశ్రయం ఉంది ప్రభా మీరే మాకు ఆధారము కొండా మా దాగు చోటు ప్రభాన అయినా ప్రతి ఒక్కరు ప్రభానైనా నీ రెక్కల నీడలో ఉండాలా ప్రభా తండ్రి నాయన నా ప్రభా వేస్తాయే నీకు వందనాలు ప్రభానం అయినా స్థుతులు ప్రభా తండ్రి అలాగే వెంకటబాబు కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా నైనా ఆ కుటుంబం ప్రభా నైనా కోవిడ్ బారిన పడింది ప్రభానైనా వాళ్ళని మీ కృపలో జ్ఞాపం చేసుకుని వాళ్ళని స్వస్థపరచండి ప్రభా కణకరించండి ఆదరించండి ప్రభా అలాగే విజయబాబు కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా విజయబాబాబు వాళ్ళ పాదం నాయన మీ అందరు నిద్రించారు ప్రభాతండ్రి విజయబాబుకు దుఃఖంలో ఉన్నాడు ప్రభా మీరే ధైర్పరచండి ఓదార్చండి ఆదరించండి ఆ కుటుంబ సభ్యులు ప్రభా నాయన కనికరించి కృప చూపించండి ప్రభాతండ్రి నాయన వాళ్ళ బంధువులు ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి ప్రభాతండ్రి ఎవరైతే ప్రభా ఆ కుటుంబ సభ్యులు ఇంకా కోవిడ్ బారిన పడ్డారో ప్రభా వాళ్ళందరినీ మీరు స్వస్థపరచండి ప్రభాతండ్రి అలాగే ప్రభాతండ్రి నాయన ఋతు సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభాతండ్రి ఆ సిస్టర్ ప్రభా ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ప్రభాతండ్రి నాయన ప్రభా డాక్టర్లు చెప్తున్నారు ప్రభా తల్లి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం అని ప్రభాన ఆయన మేము నమ్ముతున్నాం ప్రభా మీరు స్వస్థపరుస్తారని తల్లి బిడ్డలు ఇద్దరిని మీరు క్షేమంగా ఉంచుతారు ప్రభా తండ్రి ఆ కలవరి శిలువల మీరు పొందిన గాయం ద్వారా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరుస్తారు ప్రభా తండ్రి అలాగే సుబ్బరాజు ప్రభా తండ్రి ఆయన ఏదైతే ఆ దగ్గు ఆయాసము ఆ హృదయం ఆ హార్ట్ దగ్గర ఏదైతే నెమ్ముందో ప్రభాన ఆయన మీరే ఆ కలవరి శిలువల పొందిన గాయముల ద్వారా తాకి సంపూర్ణంగా స్వస్థపరచండి అలాగే మాధురి ప్రభాన ఆయన ఏదైతే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉందో ప్రభాన ఆయన మీరే ప్రభా ఇన్ఫెక్షన్ తీసేసి సంపూర్ణంగా స్వస్థపరచండి పరిశుద్ధ మాధురి ప్రభా ఇద్దరు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు ప్రభా నాయన రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చేటట్టు మీరు చూపించండి ప్రభా అలాగే వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభా ఎవరు ప్రభా ఇంక వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు కాచి కాపాడండి ప్రభా అలాగే ప్రభా నాయన మనోజ్ బ్రదర్ని మీరు స్వస్థపరిచినందుకు మీకు వందనాలు వేస్తాయి కదా తండ్రి మీకు కృతజ్ఞతలు ప్రభాతం నాయన ఇంకా శరీరంలో ఉన్న నీరసము తీసేసి మీరే శక్తి బలం దయచేయండి అలాగే రేణుకా సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభాతండ్రి నా ప్రభా మీరే ఆ సిస్టర్కి తోడుండండి ఆ కుటుంబం ఉన్న ప్రతి మీరే తోడుండండి ప్రతి అవసతులు తీర్చండి ప్రభా నాయన నాయన ప్రతి కీడును మీరే ప్రభా మీరే ప్రతి కీడు నుంచి ప్రతి సోదల నుంచి మీరే కాచి కాపాడండి ప్రభాతండి గొప్ప దేవానికి వందనాలు ఇస్తే స్థుతులు నాయన స్తోత్రములు ప్రభాతం అండి నాయనా తండ్రి ప్రభా మేము ఇంతకాలం ప్రభా ఎవరికి సహాయం చేయలేదు ప్రభాతండ్రి విధవరణల పట్ల కానీ కానీ ప్రభా నాయన మీరు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి మాకు జ్ఞాపకం చేశారు ప్రభా తండ్రి ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి విధానాలు ప్రకటించి నాయన ఆ రీతిగా మేము ముందుకు పోవాలా ప్రభాతండి నాయన మీరు మాతో మాట్లాడినందుకు ప్రభా మీకు ఎంతో వందనాలు ప్రభా స్తోత్రంలో ప్రభా తండ్రి మీకే లెక్కించలేని వందనాలు చెల్లిస్తూ ప్రభా నాయనం పేరట ప్రార్థించి వేడుకున్నా తండ్రి ఆమె స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడా నీకు వన్నానేసయ్య బ్రహామి శాఖ యాకృపుల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవము తండ్రి మీకే వన్నానేసయ్య ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవెక్లో నిలబెట్టుకున్నారనైనా గత సంవత్సరంతో ప్రభావ మిమ్మల్ని కాచి కాపాడినారు నీకు సంవత్సరంగా మిమ్మల్ని కాపాడుతున్నారు ప్రతి దశలో ప్రభావ మీకు చంద్రు మమ్మల్ని మూడేసుకున్నారు ప్రభావ మమ్మల్ని అడిపిస్తున్న విధాన్ని బట్టి నీకు వన్నాలేస్ అయ్యా నీకే కృతజ్ఞతలు ప్రతి భయంకరమైన తెగుళ్ళ నుంచి ప్రభావ మీరు మమ్మల్ని కాపాడనారు ప్రభావ మీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించుకున్నారు ప్రభావ మీకు సీలింగ్లు మమ్మల్ని తయారు చేస్తున్నారు దాన్ని బట్టి నీకు వణాలేసయ్యా గొప్పదేవ నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడమైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగుని కాక హాలవరీయ నా దేవ నా ప్రభా ఇక మధ్య కాణేశ్వరంలో ప్రభా ప్రవీణ గంధంలో ప్రభా ఆరోగ్యంలో ప్రభా ఎన్నో విషయాలు ప్రభావ ఉపోద్ఘాతంలో ప్రభా ఎన్నో విషయాలు గొప్ప దేవ ఇక ఎన్నడూ ప్రభా మేము ధ్యానించిన రీతిగా ప్రభావ మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ మమ్మల్ని ఆ పెళ్లి విందుకు ప్రభావ అయినా ఇసు ప్రభా అనేకులు ప్రభావ ఆహ్వానం కానీ ప్రభావ ఎవరు కూడా ప్రభావ తల్లి వారు ఆలయని శితులు ఉన్నారు కానీ దాసులు పంపిస్తున్నారు ప్రభావ మీరు అయినా ఆ పెళ్లి చాలంలో నింపాలని కాబట్టి మేము అనేకులు పిలిచే వారి గుంపులో ఉండాలా మేము పిలువబడి వారిలో ఉండడానికి వీలేదు ప్రభావ మేము అన్నికులు పిలుచా పిలవాలా ప్రావా అనేకులు ఆ పెండిశాలను నింపాల ప్రవా రాజమార్గం అనేక మార్గంలో పోయి అనేకులు తీసుకొని రావాలా పెళ్లి విందుకు ప్రభావ నైనా అలాంటి గుంపులు మమ్మల్ని తయారుజీవ అదీతమే మా జీవితాలు సార్ తయారుజీవం ప్రార్థిష్టం గొప్పదేవ అనేకులు రానికపోతున్నారు ప్రభావ ఈసారి మీరు ఎంతగా ప్రభావ మాకు మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎంతగా బాధపడుతున్నారు ప్రభావాన్ని ధైర్యించాలని ప్రభావ ఎంతో మందికి ఆసక్తి ఉంది ప్రభావా కానీ ఆ ఆసక్తి అది ఆ టైంకి ప్రభావ రెండు అవకాశం మీరు మాకు అక్కడిస్తున్నారు ప్రభావా ఆయన టైంకి ప్రభ ఎవరు కూడా ప్రవ తండ్రి ఆలస్య పిల్లన ప్రభావ కృప చూపించాను ప్రభావ బిడల పట్ల మీ కనికెరని చూపించిన ఆయన వాళ్ళందరికి ప్రభ తిరిగి ప్రభ ఈ సత్యాన్ని గ్రహించే వాళ్ళ జీవితాలు అవలంబించుకుని ప్రభావ ఈ యొక్క మార్మాలను తెలుసుకుని రాబోయే దినాల్లో మరి విశేషంగా ప్రభ మీ ప్రకటించాలా నీ కొలిపి మీ మందిరంలోకి నడిపించే ద్వార ఉండాలా మీరే ఆ మందిరం ప్రవ పర్లోక రాజ్యానికి నడిపించే ద్వార ఉండాలా ప్రభావ ఆ రీతి మమ్మల్ని తయారు చేయని అభిషేకాన్ని మాకు ఈ సత్యాన్ని సంపూర్ణమే అర్థం చేసుకోవాలా పాస్టింగ్ పేరెడ్స్ ఉండాల ప్రభా ఓ ప్రభా మరి విశేషంగా ఈ వాక్యాల మీద తిరిగి మళ్ళా ఈ వాక్యం మీద ధ్యానించాలా ప్రభావ ఓ ప్రభావ మా హృదయాలు మీద రాసుకోవాలా పేపర్ మీద రాసుకున్న ప్రభావ కానీ మా హృదయాలు సమృద్ధిగా రాసుకోవాలా ప్రభావన్ని రాసుకుని మా దీర్ఘ దీర్ఘంగా ప్రభుత్వ మీద ధ్యానించాలా అన్ని కృపద ఇచ్చిన ప్రభావ మీ మనసు లేకుంటే మాకు ఇవి అర్థం కావ ప్రభావా క్రీస్తు కలిగిన మనసు మీరే కలిగొనమన్నారు కాబట్టి ఆయన మా మనసు తొలగించినైనా మీకు మనసు మాకు అనుగ్రించారు మీకు పరిషదాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రించినైనా అంటే మీ ఆత్మ మాలో లేకుంటే ప్రభు మాకు అర్థంగా ప్రవ్వ పర్షదాత్మ కొరకు మీకు కనిపెట్టుకోవాలా ప్రతి ప్రతి రోజు ప్రభావ దివారాత్రులు మీకు కనిపెట్టుకోవాలా ప్రభావ అడుగు వరకు ఉచితంగా మీరు ఇస్తున్నారు ఓ ప్రభావ ధారాళంగా కొలతలు లేకుండా ఎంతగా పొందుకున్న వాడు అంతగా కానీ ఈ లోకంలో అనేకులు ప్రభావ ఆయన కొంత కొంత కొంతమంది నింపుకుంటున్నారు ప్రభావ కొంతమంది గ్లాసులో నింపుకుంటున్నారు కొన్ని చెంబులో నింపుకుంటున్నారు కానీ విందులో నింపుకుంటున్నారు కానీ ప్రభావ మీరు విస్తారం ఇచ్చే దేవుడు కూడా మాకు అంతే చాలనుకుంటారు కానీ మేము విస్తారంగా కొలత లేకుండా ప్రభావ బహు దారాళంగా ప్రభ మీ ఆత్మ మా పైన కుమ్మరించని స్పిరిట్ మేము పరిశుభాత్మ మేము పొందుకోవలపతి దినం ప్రభావ ఈ సత్యం లేకుంటే సత్యమే ప్రకటించలేము ప్రభ మీరే ఆ సత్యం ప్రభావ తను మేము రాబోయే దినాలు ఈ వాక్యం సంపూర్ణంగా మేము ప్రకటించాలా ఎలాంటి అనుమానం లేదు ప్రభావ మరోసారి ప్రభావ ప్రకటన గణంలో మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రభావ నీకే కృతజ్ఞతలు ప్రభావా ఇది చదువు ధనుడన్న ప్రభావ మేము చదువుతున్నాం ప్రభావ అది అర్థం చేసుకునే వివేకాన్ని కూడా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు దాన్ని బట్టి నీకు వన్నాలు ఇంకా సంపూర్ణంగా మేము అర్థం చేసుకోలేగన ఓ ప్రభా మీ దైవికమైన జ్ఞానంలో మేము అభివృద్ధి పొంది బిడలగా తయారు చేయం నా దేవ నా నానే దినాలు ఎంతో భయంకరమైన ప్రభావ ఈ లోకం అంతా ప్రభావ ఆహ్వానం ఇస్తే అది పక్కన పెట్టేసి ప్రభావ ఈ లోకంలో బలి ఉన్నారు అయినా ఒకడు ఒక రీతిగా ఒకటి ఇంకొక రీతిగా పోతున్నారని మీరు చూపించిన అక్కడ మాటలు కానీ మీరు కోపం వచ్చినప్పుడు ప్రభావ మీరు ఆ పట్టణాన్ని తగలబెట్టిస్తున్నారు ఆత్మీయ మేము అర్థం చేసుకున్నాం ప్రభావ ఈ రోజు ఆ రీతైనా భయంకరంగా ఉంది ప్రభావ ఎవరు కూడా ప్రభు గ్రహించలేకపోతున్నారు ప్రభావ ఓ ప్రభ ప్రతి వాక్యం ప్రభు ప్రతి ప్రవచనం ప్రతి ఉపమానంలో ఎంతో ఆత్మీయ సత్యం భవిష్యత్తులో ప్రభు ఏం జరగబోతుందో ప్రభ ఇన్ని ఉన్నాయి ప్రభావ ఉపమానాలు కానీ అవి ఉపమానాలన్నీ అది కథలని మనుషులు కొట్టుపడేస్తున్నారు ప్రభావ కానీ అందులో ఎంతో మర్మం సాగింది ప్రభ అది మాకు మీరు అనుగ్రహించినారు ప్రభావ మా కాలంలో ఆ ముద్దలో ప్రభ మీరు మాకు బయలుపరుస్తున్నారు యుగాంతములందు ప్రభావ ఓ ప్రభా తండ్రి నీకే వందాలిస్తా మీ కుమారుల గారు మాట్లాడుతున్నారు ప్రభా ఏగాంతం దేవాతి దేవా నీకే కృతజ్ఞతలు ఆయన నీకే స్థుతులు స్తోతలు అర్పించుకుని పరిశుద్ధులకు తండ్రి నీకే వందాలిస్తంకా ప్రభ మీ వాక్యంలో బలపచ్చని ప్రభ బహు విశేషమైన వాక్యాలు ప్రవ కణగంధలో అనేక మార్మాలు ప్రవ ఆ ముద్దలు ప్రవ అవి విప్పబడుతున్నప్పుడు ఏం జరగబోతుంది మేము సిద్ధపడాలా ఒక ఇంట్రొడక్షన్ లాగా ప్రభావం చూడాలా ప్రభావ మమ్మల్ని సిద్ధపరుస్తున్న ప్రభావ ఆ వాకింగ్ ఎట్లా అర్థం మరోసారి దాన్ని నీకు వందాలి ప్రభావ ఈ చివరి అవకాశం మీరు ఎట్టి పరిస్థితులను వదుకోవడానికి వీరేది ప్రభావ నైనా మేము సంపూర్ణంగా మీరు కనిపెట్టుకోవాలా ఓ ప్రభావ భూమి ప్రభ నైనా వర్షం కొరకు కనిపెట్టుకున్నట్టు ప్రభావ దుట్టి నీటి వాగుల కొరకు కనిపెట్టినట్టు మా ప్రాణము ఓ ప్రమ మీ కొరకు కనిపెట్టుకుంది మీ సత్యం కొరకు కనిపెట్టుకుంది ప్రభావ ఆయన మాకు ధారాళంగా మీకు కడవరి వర్షం మా పైన కుమరించని ప్రభావ ఈ పెద్దని మా సంపూర్ణంగా మీకు బయలుపరచని ప్రభావ ఎందుకంటే మేము విని ప్రభావ కాదు ప్రభావ అనేకలు మేము ప్రకటించాలా ప్రభావ మిల్క్కి సేదు క్రమంలో మేము ఇన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ప్రభావ నీకు వర్ణాలైనా సంపూర్ణంగా ప్రభావ మిల్క్కి సేది క్రమంలో అనేక భేదాలు మేము ఆదరించాలా బలపరచాలా ప్రభావ పోతే మా ఎరుగు పొరువాన్ని కూడా మేము ఆదరించాలా ప్రభావ ఇందువల్ల నీ పొరుగు ఎంతగా ప్రేమించుకున్నాము మిమ్మల్ని ఎంతగా మేము చేసుకున్నాము మా పొరుగారిని కూడా మేము ఆ రీతిగానే ప్రేమించాలా అదే క్రీస్తు కలైన మనసు ప్రభావ ఆ మనుషులు మాకు ధరింపచ్చిన ప్రభావ మమ్మల్ని ఆ రీతిగా తయారు చేయండి మా హృదయాలు ఆ రీతి ఉండాలా ప్రభావ సంపూర్ణంగా మీ ప్రేమతో మా హృదయాలు నింపబడాలా ప్రభావ అది దొర్లి పారాల ప్రభావ ఆయన అరీతి నడిపించమని ప్రార్థిస్తాం వాటిందరూ మాత్రం మాట్లాడేందుకు నీకు అన్నాడు ప్రభావ నీకే కృతజ్ఞతలు ప్రభావ మా ప్రియులు ఎంతో మంది ఉన్నారు ప్రభు అందరిని తిరిగి నడిపించాడు ప్రభావ ఒకప్పుడున్న ఆసక్తి ప్రవ ఒక తండ్రి వేసే ప్రభావ ఎంతగానో పరిగెత్తుకునేవాళ్ళు ప్రభావ నా తను గంటలు ఉన్న ప్రభావిత ప్రాంతం నుంచి కానీ ఈ రోజు ప్రభావ ఆ లేదు ప్రవ్వ ఆ తిరిగి నడిపించాలయా నా తల్లి నీకు వంద నీ కృపజీపించాడు మరొక అవకాశం బిడ్డలు అనుగ్రహించాడు ప్రభావాళ్ళు ఆత్మీయతలుపున హృదయాలు తెరవని ప్రభావ మీరు నడిపించాను ఆ బిడ్డల మీతో నా తల్లి వేసే ప్రభావ మేము ఆ లోయల్లో ఉండకుండా ఆ ఎత్తైన పర్వతం అది సిగేలో పర్వతం ప్రభావ ఈ లోకం అంతా లోయలో పడింది ప్రవా క్రూరముగాలు ఓ ప్రవతాన్ని తీరుగుళ్ళు ప్రభావ గద్దెలొచ్చి ప్రవా పొడుచుకొని తినట్టు ఈ లోకంలో ఈ ఆ రీతి విందు ప్రభావ ఎంతో భయంకరంగా ఈ లోకం కానీ మాకు మేము భయపడం ప్రభావ ఎందుకంటే సమస్తం ఇదిగో అవి సంభవింపక ముందే మీకు ముందు వేళ చెప్పినారు ప్రభా కాబట్టి ఏడు సంవత్సరాల క్రితం మీరు మాకు అవి బయలుపరిచినారు ప్రవ్వా రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభావ మీ దాసులు ప్రవక్తులు బయలుపరిచినారు అవి కానీ ఈగాంత మా కాలంలో నెరవేరుతున్నాయి ఆ ముద్దలు మాకిప్పుబడుతున్నారు ప్రభావ ఎందుకంటే ఈ ఎండు టైంలో కాబట్టి కాబట్టి ప్రతి ప్రవచనం అర్థం చేసుకోవాలా నా తది మాకు అందరికి ప్రవచన వరం అనుగ్రించండి వివేచనద ఓ దైవ ఆత్మ వివేచన జ్ఞానం మాకు అనుగ్రించండి మీకు సంపూర్ణమైన జ్ఞానం చేత నింపండి ప్రభావ నీకు వన్నాలేస గొప్పదేవ్ ఆ రీతి మమ్మల్ని తయారు చేయండి ఇంకా మమ్మల్ని ఇంపన ప్రభ ఇంకా ఇట్లా సంపూర్ణంగా మేము అర్థం చేసుకోవాలా ప్రభావా అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రించండి ఓ ప్రభా అవి మీరు మాకు ఆ తండ్రి చేతుల నుంచి ప్రవా గ్రంథం తీస్తే ఇప్పుడు మాకు ముద్రలు ఇప్పుతున్నారు ప్రభావా కాబట్టి అవి ఇప్పినప్పుడు ప్రభావ అది మీ జాగ్రత్తగా వాటిని పాటి పాటించాలా వాటిని గ్రహించాలా అది ఏ రీతిగా నెరవేరతుంది ఆ ఒక వాక్యం అనేది మేము గ్రహించాలా ఆ దేవ ఆ రీతి ఉన్నప్పుడు ప్రభ ఏ రీతిగా ప్రభావ మనుషులు మీ శని నడిపించాలో ఆ రీతి మమ్మల్ని ప్రయాజీవంతో ఆధిష్టం అలాంటి జ్ఞానం మాకు అనుగరించండి నా తను ఈ దీని అంతా మీరు మాకు తోడునందుకు అన్నాలిసయ్య గొప్ప దీవ మమ్మలు ఎంతగా మరోసారి బలపరిచినారు ప్రభ ప్రకటన కదా ప్రభావ ఎంతో ఆశ ఉంది ప్రభ కానీ ప్రభ ఎంతో మంది ఆపేసినారు కానీ మీరు నడిపిస్తున్నారు ప్రభావ మీ కృప ద్వారా నా తను ఆశ ఉంది ప్రభావ నేర్చుకోవాలని కాబట్టి ఇంకా మళ్ళీ అవకాశం ఉండకపోవచ్చు ప్రవ నా తను మళ్ళీ ఇలాంటి సమయం దొరకపోవచ్చు ప్రభావ కానీ మేము ఈ సమయం ఎట్టి పరిస్థితులు మేము వదులుకోం ప్రభావా మీరే మాకు సహాయపడండి గొప్పదేవమి అలాంటి ఆశను మాకు మా ఆశ తృప్తి పచ్చని ప్రతింపు చేసే ప్రభావ ఓ ప్రభావ తన ఇసు ప్రభావ తన్ని మీరు సహాయపడమని ప్రార్థిష్టం వైరస్ బాధితులు అందరినీ ప్రభావ మీరు స్వస్థపరచండి మా ప్రియులు మంది ప్రా వైరస్ ఇన్ఫెక్టన్ ప్రతి బిడకు సంపూర్ణ స్వచ్ఛతంగా ఇచ్చేది ప్రభావ ఆ వైరస్ విడిపించాను ప్రభు ప్రభావ శివర దర్శన ప్రభావ జీతాలు మీరు సమర్పించుకోలేగన ప్రతి ఒక్క బిడల ప్రభావ మేము అందరం పరిశీలించుకోవాల సంపూర్ణంగా ప్రభావ ఆయన ఇస్తు ప్రభ ఇంత కాలం చేసేదంతా గత కాలమే చాలుని ప్రభావ ఇక్కడి నుంచైనా ప్రభా సంపూర్ణంగా మీ వాక్యాలకు లోబడి ఆ వాగ్దానాలు పట్టుకొని ప్రభా స్వీకరించాలా చివరి వరకు ప్రభావ ఎట్టి పరిస్థితి మేము అనుమానించాం ప్రభావ ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడు ప్రభావ ఎన్నో జీతాలు మా జీతాలు మీరు చేసినారు ఎన్నో మేలు చేసినారు ప్రభా గొప్ప దేవానికి వంద వాగ్దానాలు ఓ ప్రభావి నమ్మదగినవి ప్రభావ అది శాశ్వత కాలం ఉండేటిది ప్రభావ నీ వాగ్దానం పట్టుకొని జీవించాలా మేము అనుమానించాం ప్రభా భయపడం రాబోయే ఎంతైనా కానీ ప్రభావి భూమి తల సరే మేము భయపడం ప్రభావ ఎందుకంటే మేమే భూ తల కింద చేసే వాళ్ళగా తయారు కాబట్టి మేము ఆ రీతిగా మేము చలించాం భయపడం ఓ ప్రభావ జేడిఎం ప్రభ ఎందుకంటే మీరు మా పక్షంగా ఉన్నారు మీరు మాతో పాటు ఉన్నారు మీ ఆత్మ మా మధ్య ఉండి ప్రభావ మా నడిపిస్తున్నారు ప్రభావ నీకు వర్ణాలేసా నీకే కృతులు అర్పించుకున్నాం ప్రతి ఒక్క బిడి సంపూర్ణంగా మీరు పర్శువర్మ పొందుకోవాలా ప్రభావ అప్పుడే సత్యం అర్థం చేసుకోవాలా మీరే సహాయపడండి నా తన్ను ప్రతి ఒక్క బిడిని స్వస్థపరిచి రాని బిడలు మీరు ఆస్వాదించండి త్వరగా నడిపించండి ప్రభావలో నా ఓ ప్రభావ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బ్రదర్స్ ని కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించి నూతనంగా అభిషేకించి మీకొక గొప్ప సాక్షిని పెట్టుకోండి మీరు ఆకడ తొలగింది ప్రవ మీ సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావా పెళ్లి చేయాలకు మీరు నడిపించాల ప్రభావ అీకులు ప్రభ ఓ రాజమార్గంలో అన్ని మార్గలు పోయి తీసుకొని రావాలా ఓ ప్రభావ ఆ రీతి మమ్మల్ని తయారు చేయమంత అదిష్టమైన ఓ ప్రవరతాలు పిలిసే దాసుల గుంపులు ఉండాలా ఓ గొప్ప దేవానికి వందాంటి బిడ్డలు మమ్మల్ని తయారు చేయండి ఈ నూతనమైన అభిషేకం అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకోమని మీరు ఆకుడు మమ్మల్ని సిద్ధపరచుకొని మీ నామానికి మేమే తెచ్చుకోమని వాక్యం మా ఉదయంలో భద్రపరచండి దాన్ని నెమ్మది సాధించండి నా దీవానికి బలపరచని ఇంకా సరస్వతం నడిపించి నా దీవానికి శ్రోతం చేశాను ఇంకా నా కుటుంబం జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచని వాళ్ళ మీ సరస్వతం నడిపించి వాళ్ళ మీద అలడియా వాళ్ళవి ఆదరించని నా దీవానికి శోతం చేసాం విజయ కుటుంబం ఉంటాను తాకండి ఆదరించి బలపరిచి స్థిరపరచని వాళ్ళ కుటుంబం ఎవరి ఉంటుంది స్వచ్ఛపరిచి హీల్ చేసి వాళ్ళవి ఆత్మని తెరి సరస్వత్వం రావాలా అలనియా నా దివానికి శోతం చేసాం వాళ్ళవి రక్షించుకొని వాళ్ళి ఒక అలడియా నీ కుటుంబం మార్చుకొని సుప్రభ ఇంకో విశ్వం ఉంటాను తాకండి బలపరిచి స్థిరపరిచి తల్లి బిడ్డని క్షమంగా కాచి కాపాడమని సైతాన్ని దియ్యాలు కాల్చి ఆ కుటుంబం మీ దేవాయి అంత కాలంలో ప్రభా ఈ రాజ్యస్వార్థ అందరూ పోవాలేసో ప్రభా మీరే మాకు సహాయకం ఉండి ఇంకా మీరు నేర్పించని జ్ఞానం ద మీకున్న మనసు మాకు దని మీకున్న ఆసక్తి మాకు దయచని నా తన ఇంటి ఆసక్తి భక్సి అంత ఉంటే శక్తి మాకు దయచని ప్రశుద్ధ ఆత్మాభిషేకం దయచి నా దీవానికి శోతం మీరు వైరస్ భదవలను జ్ఞాపకం చేసుకోండి మా భూజం దేశంలో జనల్ని జ్ఞాపకం చేసుకోండి దేవాయి జనం మీరే జనలేసో ప్రభా వాళ్ళు క్షమించమని ప్రార్థిస్తాం నా దీవానికి ఎంతో వారి వైరస్ దొరికమని మా అలడిగా మా దేశంలో అల్లాడుతున్నసుప్రభ వాళ్ళు తాకండి ముట్టి స్వస్థపరిచని వాళ్ళ జన్మ కర్మ పాపం శ్రమించండి వాళ్ళ ఉన్నదంతా తెరవండి ఆ బెడ్ మీద మీ కనబడి మీరు మాట్లాడి ప్రేమ నేర్పించండి డాక్టర్ కఠిన ముందు తొలగించి వాళ్ళ మీ సేవ చేస్తున్న కనుక వాళ్ళ సేవ చేసి సహాయంని నర్సు సేవ చేసి సాయించని ఎంతో మంది ఉన్నారు వాళ్ళ అలడిగా నాదివో వాళ్ళకి కనికరించని వాళ్ళు మీరే సహాయించండి నాదివని రాకడతి తోగుంది ఎసుప్రభ మీరే కనికరించండి మీరు కనుక ఎవరు లేరేస ప్రభ ఆ లలిత అనాథియా మీరే దేవుడు అన్నీ తెలుసుకోండి ఎంత కాలంలో మీరు కారించండి అంత కాలంలో ప్రభా ఆ లలిత నాది మీరు నడిపించండి తలకింత చేసే శక్తి తెచ్చండి ఏమి వచ్చినా కానీ మేము ముందు పోతాం మేసప్రభ దేవా ఇల్ల వాక్యం లేకని ప్రయత్నించి కనిపెట్టుకోండి ఆ లలిత నాదిగా ప్రకటించండి మేశ్వ్రభా సాధించండి సైతాన్ని బంధించండి నా దీవానికి శ్రోతం చేసాం నా ప్రభా మీరు అక్కడికి తొరుగుంది సుప్రభ మన ఎంతమంది ప్రేరణ లేకుండా జీవించి ఆశీర్వాద జీవించి ేవ రాజుల రాజా ప్రభుల ప్రభ దేవాది దేవ యేసే ప్రభా మీకు వందనాల ప్రభ యేసే క్రీస్తు నామం బట్టి ప్రభా మీరు వాక్యం చేతమ్మతో మాట్లాడినారు ప్రభా మీకెంతో లెక్కలేనని వందనాలు ఈసూ ప్రభ అయలు వస్తులకు పాతడో ప్రభా స్తోత్రాలడో ప్రభా ఎసే మీకు ఎంతో లెక్కలేని వందనాలు ప్రభా మా జీవితాలను మీకు సమర్పించుకున్న ప్రభా మీరు ఎటు నడిపిస్తే అటే వేసు జడియడానికి వీలేదు ప్రభ భయపడడానికి వీలేదు ప్రభా మా కొండ మా కోట మా దాగు సర్వాధికారి జీవం గల జీవాధిపతి ఏసు ప్రభా మీకు వందనాలు ప్రభావ మేము మీ దాసులకనే పనిచేయాలా ప్రభా మీకు ప్రభావ మేము మంచిగా పని చేయాలా ప్రభా మీరు యొక్క కృపలో మీ యొక్క కనికరంలో ప్రభావం కాపాడండి ప్రభావ వేసేయ పరిశుద్ధుడా గొప్ప దేవా వేసేయ మీకు ఎంతో లెక్క లేని వందనాల ప్రభా వేసుక్రీస్తున్నాము బట్టి ప్రభా ఈ వైరస్ బారిన పడిన బిడ్డని మీరు ముట్టండి ప్రభా స్వస్థత పొందిన ప్రతి బిడ్డ ప్రభా రక్షణ పొందాల రాచ మీరు ఆత్మకార్యం మీ నామం మహిమార్థమై ప్రభా మీ కృపలో మీ కనికరంలో గొప్ప విజయాన్ని మీరు దయచండి ప్రభా సర్వశక్తి మంతుడా సర్వాధికారి జీవం దేవా కృప చూపించండి కనికరం చూపించండి ప్రభా ప్రభావం మీ చిత్తం అయితే యొక్క మరణాలను ఆపండి ప్రభావ విజయాన్ని దయచేయండి ప్రభావ ఇంకా మీ విశ్వాసులు ప్రభావ మీ సేవకులు వేసే ప్రభా ఎట్టి పరిస్థితుల్లో రాజా మా సోదరులు విశ్వాసంలో కోల్పోడానికి వీల్లేదు ప్రార్థనలు సన్నగిలడానికి వీల్లేదు ప్రభా ఇంకా విజృంభించి సేవ చేయాలా ప్రభావ ఏసే మీ నామం ని మహిమ మీరే కృప చూపించి కనికరణ చూపించి కాపడమని వేసిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి సరే మన పరమైన ఏసీ క్రిస్తు కృపా సమాధానం అనిపింపు మనందరికీ వైరస్ బారిన పడిన వారికి అందరికీ రాబోయే ప్రతి కులిపికులకి సదాకాలం తోడు అయిన కాక ఆమె మనోజ్ గారు మాట్లాడ చెప్పు రవి ఇంద్రగాఢని చెప్తున్నా సార్ అన్న ఉన్నాడు సిస్టర్ అయితే నా బాడీ ప్రేజ్ ఫస్ట్ తర్వాత తండ్రి మీకు వందలు వేసేయ్యా కృపగల దేవం మీకే స్తోత్రాలని ఇక శిస్త ముట్టండి స్వస్థపరచండి ఇక బలహీనత ఆత్మ గద్దాన్ని విడిచిపెట్టు బలహీనత ఏ శ్రీకృష్ణ విడిచిపెట్టి వెళితే ప్రభావ తనకు బలం అనుగ్రహించండి ప్రస్తుతం దయచేసి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావం ఇప్పటి వరకు పెట్టుకోవాలి మీరే మహిమనందమని ఏ శ్రీకృష్ణ అన్న ప్రార్థిస్తాం తండ్రి వర్షదు మీకు వందాక మనోజ్ బగారి గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అబ్బాగారికి మంచి శక్తిని తెచ్చండి బలహీనత కలిగించండి యాసం కలిగించండి ఫిట్నెస్ దయచేసి మీ కొరకు సేవలు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్